నమకం ఏంటండి పెంగల్ గిరిజా మీ పాదాలు పొందనాలి అండి పెంగల్ గిరిజా హృదయ కాలానికి పొందిన మమ్మల్ ప్రేమించి మరియొక తరడం మరి యొక్క అవకాశాలు పార్టీ అనుబంధించిన కృతజ్ఞత పొందాలి నమ్మకం ఏంటంటే దేవత సమయాన్ని మరింత ఆశీర్దకరంగాను లాభదాయకంగాను మహాత్మలకు వాటి యొక్క నమ్మకం ఏంటంటే ప్రేమ ఒకరుకు వినియోగించడానికి కృతజ్ఞత దేవ నిర్మాణం చేయండి మాటలు సరెంతులు మేము అధికారాన్ని ఎందుకు వెళ్తున్నాం లేదా నమ్మకం ఏంటంటే వారికి అద్భుతని మిల్లికి సహాయం చేయాలి పాటలోను ప్రార్థనలోను ఆరాధనలోను మీరు మాట్లాడడం అదే మమ్మల్ని మీద కట్టించుకుంటే మీనామాన్ని తెచ్చి మమ్మల్ని పట్టుకున్నామని ప్రతి మార్పు స్కూల్ స్కూల్ వదిలేసిన స్కూల్ స్కూల్ మాస్టర్లు ఇంకా జీవితం ఉంటున్నారు కొందరు పాడుకుందాము ప్రభు నీ ముఖ దర్శనము చేతి ఆశ ను చుకుందు ప్రతి ఆశను తీర్చు కుందీవే నాకు జీవాహారము నిహారము నిను సమీపించు వారే మాత్రము నిన్ను సమీపించు వారే మాత్రము ఆకలి గునరులా ఆదర్శుడవు ఆకలి ఆదర్శుడవు యేసు ప్రభు నీ ను చే ప్రతి ఆశను చుకును నా ప్రతి ఆశను చుకును నివే నాకు జీవపు మార్గము నివే నాకు జీవపు మార్గమును సీ సీ తో నందము నిధిని పూర్ణానందము కాలదని నిన్ను గణ పరచేదను కలదని నీను గణ పరచేదను యేసు ప్రభునిీ ముఖ దర్శనము చేతి ఆశను తీర్చుకుందను నా ప్రతి ఆశను నీ సంతోషము నా కొసగివి నీ సంతోషము నా కొసగివి నా సంతోషము ఊ పరిపూర్ణముగా నా సంతోషము పరిపూర్ణముగా కావలయున్నని చోరిన ప్రభువా కావలయున్నని కోరిన ప్రభువాభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చు కందును నా ప్రతి ఆశను తీర్చు కందును నా జీవితా నా జీవితామంతయును నివసించు నియాలయములో నివసించు హటను పాడద ప్రభువా అల్లు యా పాటను పాడద ప్రభువాభు నీ ముఖ దర్శనము వాక్యం కదా యేసు క్రిస్తు నామంలో మీ అందరికీ నాకు హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఆహారము వలస కార్మికులకి పంచిపెట్టే నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే వాళ్ళు వలస ఎందుకు వీళ్ళు ఇంత ప్రయాణం చేస్తున్నారు ప్రయాసతో కొంతమంది కాళ్ళకు చెప్పులు లేకుండా ఆ మరి కొంతమంది ఆహారం లేదు ఛార్జీకి డబ్బులు లేవు మరి కొంతమంది బరువు లగేజ్ వేసుకొని అదేవిధంగా పిల్లలను కూడా ఒకళ్ళు భుజం మీద ఒకళ్ళు భుజం మీద ఒకళ్ళు ఈపు మీద కట్టుకొని పోతున్నారు చాలా ప్రయాసంతో వాళ్ళు ప్రయాణాన్ని చేస్తా ఉన్నారు వీళ్ళందరినీ చూసినప్పుడు రకరకాలైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలు చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అలాగే బైబుల్లో నుంచి ఒక వాక్యం నాకు జ్ఞాపకానికి వచ్చిందండి ఒక వాక్యం నాకు జ్ఞాపకానికి ఎబ్రిలు రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయము పదమూడో వాక్యము వీరందరూ వాగ్దానములు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి మీద పరదేశలు యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతినుందిరిగు చెప్పువారు తమ స్వదేశమును వెతుచున్నామని విషధపరుచుచున్నారు కదా వారు ఏ దేశండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం అందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వాళ్ళకి వీలు కలిగి ఉండును అని మాట్లాడుతూ ఉన్నారు నాకు ఈ మాట జ్ఞాపకానికి వచ్చిందండి వాళ్ళు ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఎందుకు వెళ్ళిపోవటం మీరు ఉండొచ్చు కదా అని కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళు సమాధానం ఏంటంటే అయ్యా మీరు మాకు ఎంత ఫెసిలిటీ ఇస్తానన్నా మీరు మాకు ఎంత భోజనం పెడతానన్నా ఎన్ని డబ్బులు వస్తా అన్నా మేమే ఉండవండి ఇంకా ఈ ఊరు మా ఊరు కాదు ఈ ఊర్లో మేము పడిన బాధ మాకు చాలు మేము మా సొంత ఊరికి వెళ్ళిపోతాం మాకు మా సొంత ఊరిలో తింటాకి లేకపోయినా కట్టుకుంటాకి లేకపోయినా వంటాకి లేకపోయినా అక్కడ మేము చచ్చిపోయినా పర్వాలేదు కానీ మా ఊరైతే మేము వెళ్ళిపోతాము ఇంకా ఈ ఊర్లో మేము ఉండము ఉండలేము లాక్ డౌన్ అయిపోయింది కదా కంపెనీలు ఓపెన్ చేశారు మరి పనులు కూడా చేసుకోవచ్చు ఎందుకయ్యా మీరు ఇంత ప్రయాసపడి వెళ్తున్నారు కాళ్ళు చెప్పులు లేవు సరిగ్గా తినడానికి తిండి లేదు ఒకవేళ డబ్బులు ఉన్నా కొనుక్కుంటాక లేవు కొనుక్కుంటా ఒకవేళ ఆహారం దొరికినా కొనుక్కుంటాక లేవు ఎందుకు మీరు ఉండొచ్చు కదా లేదు ఎంత ప్రయాసైనా ఎంత ఈ యాత్ర ఈ ప్రయాణం అనేది ఎంత కష్టమైనా సరే మా జీవితంలో ఒకటే మేము డిసైడ్ అయ్యాం మేము ఏ ఊరి నుంచి అయితే ఏ రాష్ట్రం నుంచి అయితే ఏ దేశం నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి ఇది మా దేశము కాదని మాకు అర్థమైపోయింది ఇది మా స్థిరమైన స్థలము కాదని మాకు అర్థమైపోయింది పరిస్థితులు మాకు నేర్పించాయి మేము ఎట్లయినా వెళ్ళిపోవాలి అనేటువంటి స్థితి తీర్మానానికి నిర్ణయానికి వచ్చేసేసారు వాళ్ళు నాకు అన్ని అది అది సహజంగా ఈ భౌతిక సంబంధమైన జీవితానికి మరి అనువయించుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థం బోధపడతాయి కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం విషయంలో కూడా జ్యోతి విషయంలో కూడా మనము ఎలాంటి ఒక ఆలోచన కలిగి ఉంటే ఎంత బాగుంటది అనేటువంటి విషయాలు నా మనసుకు తట్టాయి ఈ యాత్రలో వారు వారికి కావాల్సినవి ఏంటి ఈ యాత్రలో ఈ ప్రయాణంలో వారికి కావాల్సింది ఏంటి ఏమి ఉంటే వాళ్ళు వారి యాత్రలు ముగించి గమనిస్తానో చేరగలుగుతారు ప్రాముఖ్యమైనటువంటివి ఒక మూడు నాకు జ్ఞాపకానికి మూడు విషయాలు త్రీ థింగ్స్ అయితే ఒక యాత్రికుడికి కావలసినవి ఉండవలసినవి ఉంటే ఏమి ఉంటే వాళ్ళు గమ్యస్థానం హ్యాపీగా చేరుకోగలరు అని ఆలోచన చేస్తే వస్త్రములు వారికి కట్టు ఉంటారు ప్రయాణములు ఒక యాత్రికుడికి ఒక ప్రయాణకు రతి కావలసినవి అంటే పట్ల రెండవది ఏంటంటే ఆహారం మూడవది పాదరక్షలు పాదరక్షలు ఈ మూడు వారి జీవితంలో కలిగి ఉంటే హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోవచ్చు ప్రయాణము కొనసాగించవచ్చు మిగతాయి ఎంత కష్టమైనా నడవటం ఎంత భారమైనా ఎంత ఇదైనా వాళ్ళు సాఫీగా వెళ్ళిపోవచ్చు అనేటువంటి విషయము నాకు బోధపడింది వస్త్రములు అనంటే దాదాపుగా సో అవి కొంతమంది వస్త్రాలు కలిగి ఉన్నారు కలిగినటువంటి వాళ్ళు అదే ఆ వస్త్ర కొన్ని మార్చిపోయినాయి కొన్ని బాగా మురికి పెట్టి కొంతమంది చిరుగు పోయి ఆ అదే వస్త్రాలతో వాళ్ళు ఊరికి వెళ్లారనుకోండి ఆ వస్త్రాలు వాళ్ళ విధానము చూసి పెరిగిన గడ్డం మార్చిపోయినటువంటి గడ్డము ఆ జుట్టు అవతారం చూసి వీడు మనవడేనా కాదా అని కొంచెం అనుమానం వచ్చే పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు గుర్తుపట్టలేరు గుర్తుపట్టలేక వీడెవడో కా మనవడు కాదని వాళ్ళ ముందే తలుపు పరిస్థితి ఉంటుంది అనమాట పరిస్థితి తిమల్ వరాల ఆత్మ సంబంధంగా కష్టమని ఆలోచించేస్తే అంటే ఒకసారి దేవుని దోత ఇదట చక్రయ్య మూడు మూడులో మరిన్ని వస్త్రాలతో యహోషువా నిలబడితే సో అక్కడ ఒక ఆజ్ఞ పిలిస్త వారికి ఒక ఆజ్ఞ పిస్తారు ఏంటంటే అతన్ని మరిన్ని వస్త్రాలు తీసివేసేసి ప్రశస్తమైన వస్త్రాలు అతనికి ఇవ్వండి అని ప్రశస్తమైన వస్తాయి ఏమిటి ప్రశస్తమైన వస్తారు ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది ప్రశస్తమైనది ఏంటంటే కొన్ని వేల రూపాయలు లక్ష రూపాయలు పెట్టి కొన్న పట్టు బట్ట ఒక రోజు పాత బట్టే కానీ విలువైనది ఎప్పుడు ఉండదు అది షాపు ఉన్నంత వరకు విలువైనది షాప్ నుంచి బయట ఒకసారి వాళ్ళు మా మీద పెడితే దానికి ఆ బట్టకు విలువ ఉండదు కానీ ఎప్పటికీ విలువ తగ్గనేటువంటి విలువ కోల్పోనటువంటి వస్త్రము ప్రపంచంలో ఒకే ఒకటి అది ఏమిటంటే రక్షణ అనే వస్త్రం రక్షణ అనే వస్త్రము గత మూడు ఇరవై ఏళ్ళలో రాసి రాసి ఉంటుంది ఏసు ద్వారా ఏసు క్రిస్తుని ధరించుకున్నారు బాప్తి యేసు పొందిన మీరు అందరూ క్రిస్తుని ధరించుకున్నారు అంటే వస్త్రాలను మనం ధరించుకుంటాం ఆయుధాలను ధరించుకుంటాం పాపం ప్రతి ఒక్కరు యేసు కురిస్తు అనేటువంటి రక్షణ వస్త్రమును ఏసు అనగా రక్షకుడు ఆ రక్షణ అనే వస్త్రమును ధరించుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది సో అది విలువైనటువంటి వస్త్రము అయితే నాకు ప్రేమైనటువంటి వారు నారా ఆ యోగం అరవై రాయబడినటువంటి విషయం ఏంటంటే ఈ రక్షణ అనేటువంటి వస్త్రాలు ఎప్పుడైతే వస్తున్నాయో మనం ధరించుకుంటాము అప్పుడట మన ఆత్మ వల్లసిస్తూ ఉందట ఉల్లసిస్తూ ఉంది శరీరానికి రక్షణ కలిగించే వస్త్రాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ దానికోసమే ఎక్కువ శాతం చాలా మంది జాగ్రత్త పడుతుంటారు అంటే ఆత్మకు రక్షణ కలిగించేది ఒక యేసుక్రీస్తు మాత్రమే ఆ యేసుక్రీస్తుని కలిగి ఉంటే మన జీవితంలో ఆనందము మన ఆత్మ వల్లసిస్తుంది ఆత్మ ఆనందంతో ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటుంది ఉప్పొంగుతూ ఉంటుంది అయితే రక్షణ అనే వస్త్రాలు పొందటము రక్షణ పొందటము రక్షణ వస్త్రాలు ధరించుకోవటం ఒక సెకండ్ టైంలో అయిపోతుంది కానీ దాన్ని కాపాడుకోవడం అనేటువంటిది అది ఏమంటుంది దాన్ని ఎక్కువ కాలము ఎక్కువ కాలము జరిగేటువంటి ప్రక్రియ అయి ఉందన్నమాట ఎక్కువ కాలం జరిగే ప్రక్రియ అయి ఉంది రక్షణ పొందుకోవటం ఈజీ అది దేవుని చదువు పాపం పచ్చాటతో పెట్టి రక్షణ వచ్చేస్తుంది కానీ దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం ఒకసారి మొత్తం స్వార్థ ఇరవై రెండు పన్నెండు నుంచి పదమూడు వాక్యాలు వాసు మాటలు ఆలోచించేస్తే అక్కడ కొత్త ఒక మహారాజు పెళ్లి విభింది ఏర్పాటు చేస్తాడు అందులో చాలా మంది వెడిటేషన్ ఇస్తారు వెడిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వస్తారు ఆ పెళ్లి ప్రధాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సంచారం చేస్తూ ఉంటే అందరూ అక్కడు వస్త్రం లేకుండా కనపడ్డాడు వస్త్రము లేకుండా వస్త్ర పెళ్లి వస్త్రము లేకుండా కనపడ్డాడట పెళ్లి వస్త్రము లేకుండా ఎందుకు పెళ్లి వస్త్రము లేదు అని అంటే అతను రావాల్సిన విధముగా కాకుండా అక్రమమైన విధము అందులో ప్రవేశించాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి అలాగే ఆ వస్తువు లేనటువంటి వాడు మనకి ఎలా మనకి పైకి ఉన్న వస్త్రాల సంగతి ఆలోచించేస్తే ప్రక్కన పెడితే అసలు మనం మన జీవితంలో ఉండవలసినటువంటి వస్త్రాల గురించి ఆత్మ సంబంధమైన వస్త్రాల గురించి ఆలోచన చాలా మంది వస్త్రములు లేకుండానే పొందుకొని దాన్ని కాపాడుకోలేక పోగొట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో ప్రథమమైనటువంటి వారు ఎవరు అంటే మన పిత్రుడైనటువంటి ఆది దంపతులైన ప్రథమ తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవలైనటువంటి వారు మూడు పదిలో ఆదికాలను చూస్తే దేవుడు పిలిస్తేనట పిలిచినప్పుడు అతను నేను దిగంబరిగా ఉన్నాను నీ స్వరమిని భయపడి దాక్కున్నాను అని మాట్లాడుతున్నాడు దిగంబరిగా ఉన్నాడట వస్త్రము లేక ఉన్నాడట వస్త్రము లేనివాడు దేవుడికి దూరం అయిపోతున్నాడు ఎందుకంటే వస్త్రములు దేవుడు ఇచ్చాడు దేవుడు చిరివి కాపాడుకోవడం చేతగాక పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు అందుకనే పేట గ్రంథంలో పదహారు పదహారులు రాయబడి మాట్లాడంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను కాబట్టి జనులు తన దిశ మన చూతురేమోనని జాగ్రత్త పడి తమ వస్తువులు కాపాడుకుని వాడు ధన్యుడు అని వ్రాయబడింది అప్పుడు నీవు నేను రక్షణ పొంది ఉన్నాము రక్షణ పొందటం అనేది ఇప్పటిది ఒక రోజుతో వారంతో అయిపోయే పని రక్షణ పొందుకున్న రక్షణ కాపాడుకోవటం అనేటువంటిది మనం చచ్చేదాకా కూడా జరగవలసిన జరుగుతున్న ప్రక్రియ ఆ రక్షణ ఈ దినాల్లో మరీ ప్రాముఖ్యంగా మన రక్షణను డామేజ్ చేసుకొని మన రక్షణను పోగొట్టుకొని మనము దిగంబరులుగా ఉంటే రేపటి దినాన మన గమ్య మన ఊరైనా సొంత ఊరైనా సొంత దేశమైన పరదేశం పరమ ఎరుషలే పట్టణంలోనికి అడుగు పెట్టే దానికి అవకాశం ఉండదు మీరెవరో నాకు తెలియదు నేను ఎరుగును కాబట్టి మీరు నా నుంచి తొలగిపోడు అక్కడ నువ్వు నుంచి తొలగిపోడని పలుపు వేసేటువంటి గతి మనకి పట్టకుండా జాగ్రత్త పడవలసిన వారమో ఒకసారి మన రక్షణను మనము ఏ విధమైన స్థితిలో ఉందో ఒకసారి పరిశీలన చేసుకొని ఆలోచన చేసుకొని కాపాడుకోవడానికి జాగ్రత్త పడదాం మనం అందరం కూడా ఆత్మీయ యాత్రలో ఉన్నాం మనం అందరం మన సొంత గ్రామాలకి ప్రాంతాలకి మనం అందరం మనం సొంత దేశానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మనం ఎంత గొప్ప సేవకుడుమైనా సంగతి పెద్దలమైనా బైబుల్ నాలెడ్జ్ ఉన్నా ఎంత దాన చేసినా ఎంత ప్రార్థన చేసినా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి యాత్రలో ఉన్నామని ఈ దేశం మనకి కాదని మనకి శాశ్వతము కాదని మన దేశం పరదేశం అని యాత్రికులు భూమి మీద కేవలము ఏమంటే మనము ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్వదేశములకు మనము వెళ్లాలని దాని గురించి మనం ఎదుగుతున్నామనే వాస్తవాన్ని మనము ఎప్పటికొని కళ నిద్రపోయినప్పటికీ కళలో మెదురుతుండాలి మధ్యలో కదులుతుండాలి ఆలోచనలు అవన్నీ కూడా ప్రకంపనలు రేపుతో ఉండాలి అది లేకపోతే ఆ స్పర్శ మనకి లేకపోతే మనం ఎంత భక్తి పరులమైనా మనం చేసింది ఎంత గొప్ప సేవ అయినా అంత వాస్తవాన్ని దయచేసి ఈ ఉదయం సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైనటువంటి వారు రెండో విషయం ఏంటంటే ఆహారము ఈ యాత్ర గురించి కలిగి ఉండవలసింది కావలసింది ఏంటంటే ఆహారము ఆహారం గురించి మా ఆలోచన చేస్తే యాత్రలో ఉన్నటువంటి వారు కాణానికి ప్రయాణంలో ఉన్న రైగుప్త నుంచి పదహారో అధ్యాయం దిగమా కాన ఇరవై ఒకటి నుంచి ఇరవై వరకు ఉన్న వాక్యాలు చూస్తే మీరు ఆరు రోజులు ఆహారాన్ని సమకూర్చుకోండి ఆరో రోజు మాత్రము ఏడు రోజుకు కూడా కావలసిన అంటే రెండంతల ఆహారం మీరు సమకూర్చుకోండి అని చెప్పి ఈ రెండంతల ఆహారము సమకూర్చుకునే సమయము ఇదే అనని విషయం ప్రపంచంలో జరుగుతున్నటువంటి సూచనలు కార్యక్రమాలు అన్ని చూస్తుంటే రాకడా ఎంతో దూరం లేదు బహు సమీపంగా ఉందని మనందరికి ఇప్పుడు అర్థమవుతుంది వాక్కిపు వెలుగులో ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ విషయాలు దృష్టిలో పెట్టుకొని చూస్తే ఎంతో దూరం లేదు రక్షణ రాకడా సమీపంగా ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను పిల్లరా ఆ రోజులు చెప్పాడు ఆ రోజులు అంటే బైబుల్ దృష్టిలో ఉంది ఒక్క దినము వెయ్యి సంవత్సరాలుగాను వెయ్యి సంవత్సరాలు ఒక్క దినముగాను ఉందట రెండో పెత్రమూడు ఇందులో ఈ విధంగా భక్తుడు చెప్తూ ఉన్నాడు అంటే పిమిన వారు సృష్టి ప్రారంభం దగ్గర నుంచి బైబుల్ లెక్క మనిషి పాప ఇప్పటివత్సరాలు అయింది ఏడు వేల సంవత్సరం వచ్చింది అంటే వచ్చేస్తుందని అప్పుడు ఇక మనం ప్రత్యేకంగా ఆహారం దేనికోసం ఇంకా ఆలోచించిన అవసరము ఉండదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను తప్పిన ఆ రాకడా అనేది వచ్చింది అంటే ఒక రోజు అప్పుడు ఈ భూమి మీద వాక్యము సంఘాలు ఆరాధనలు ఏమి ఉండవు రాబో కాలంలో ఒక క్షామం వస్తుందట అది వాక్యము లేకపోవటం ద్వారా అన్నపానాల సంగతి పక్కన పెడితే వాక్యం అనేది రోజున ఒక రోజు వస్తుందట కాబట్టి ఆ వాక్యమును మన జీవితంలో మనము సంపాదించుకోవాల్సిన సమృద్ధిగా పోగేసుకోవాల్సిన వారమైనా సమృద్ధిగా ఆ వాక్యం అనే ఆహారము మనం సమర్పించుకోవాల్సిన వారమే ఉన్నాం ఇక అక్కడికి వెళ్ళిన ఆ రోజు వస్తే ఆ రోజున అంటే సమకాలం వస్తే ఏడు ఏళ్ళు సమల ఆ రోజులో ఏమి దొరకదు ఎం డేస్ లో ఉన్నాము చాలా జాగ్రత్తగా దేవుని దేవుని వాక్యమును ఎక్కువగా వెదికే వారంగా సమకూర్చే వారముగా సమకూర్చుకునే వారంగా దానిని మనము మన దగ్గర స్టోర్ చేసుకునే వారముగా ఉండవలసిన వారమైన మనం యాత్రలో ఉన్నాం కాబట్టి ఇది మనకి ఎంతైనా అవసరము అనేటువంటి విషయాన్ని జ్ఞాపం చేస్తుంది ఈ ఏంటి ఆహారము అని ఆలోచన చేస్తే తరలోకం నుంచి వచ్చిన జీవాహారము నేనే అని ప్రభుత్వం ఏ మాట్లాడుతున్నారు వ్యవహార స్వార్థ ఆరు ముప్పై మూడు ఆయన యాత్రలో మనం ఎంత ఎదురు తిరిగినా తిరస్కరించినా కాదన్నా మనకి ఇచ్చే ఆహారము ఇవ్వకుండా మాత్రం మనలేదంట టీవీల ద్వారా రేడియో ద్వారా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారాను అంటే స్వార్థ సభల ద్వారాను విధి స్వార్థ ద్వారాను మందిలోను ఆ ద్వారా రకరకాలుగా దేవుడు విస్తారముగా వాక్యాన్ని కొమ్మరిస్తున్నాడు తోచేసుకోవాల్సిన సమకూర్చుకోవాల్సిన జమ చేసుకోవాల్సిన చోటు చేసుకోవాల్సిన సమయం ఇది క్షేమల వల్లే జ్ఞానం కలిగి దొరికితప్పుడే దాన్ని మనము సమకూర్చవలసిన వారం అయ్యున్నాము ఆ వాక్యం ఆహారమే నిన్ను నన్ను ఒక రోజు కాదు సంవత్సరం కాదు ఏమంటే యోగా యుగాలు బతికించేది అయ్యున్నది అనే వాస్తవం మేము మనం ప్యాకెట్లు పంచి పెడుతున్నప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని సార్లు ఒక ప్యాకెట్ పొందుకొని వాళ్ళు పెట్టి మళ్ళీ కూడా లైన్ ఉండి సెకండ్ టైం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆహారం తర్వాత దొరకపోతే మనం ఎంత ఇబ్బంది పడతామో వాడికి అర్థమైంది ఈ రోజున వాక్యం చదవటానికి ప్రార్థన చేయటానికి పాత్రం కలిస్తూ సమాజం అంతగా సముఖత చూడటం లేదండి వాళ్ళ సంగతి మనకేమో కానీ మన వరకు మనం ఆలోచించేద్దాం ప్రిమైన వాళ్ళ మనం మరి కొంతమందిని రేపడానికి ప్రయత్నం చేద్దాం దేవుని వాక్యం సంపాదించుకొని సంపాదించుకునే జ్ఞానం వారికి అదుగు చేసే ప్రయత్నం చేద్దాం అటు దేవుడు మనం దైత్యం కాక మూడో విషయం చెప్పి నేను ముగింది పాదరక్షలు పాదరక్షలు అని అనగానే యాత్రలో మనకు ఆ వ్యక్తి కాళ్ళకు చెప్పులు లేక ఆ రోడ్ల మీద నడుస్తుంటే మనకు చాలా బాధలు పిచ్చి వెంటనే అతను పాదాలు చూసి ఆ చెప్పులు ఇవ్వడం జరిగింది అంటే నేను ఎందుకు గొప్ప ఘనకారం చేసిన కాదు కాదు చెప్తున్నాను అంటే చెప్పులు లేకపోతే పాత రక్షణ లేకపోతే ప్రయాణం అనేది అంతగా సాగదు ఆ రోడ్డు మీద ముళ్ళు గుచ్చుకోవచ్చు రాళ్ళు గుచ్చుకోవచ్చు వేడికి కాళ్ళు కాలిపోయి బొబ్బలు వచ్చి పుండ్లైపోయి నడవడానికి ఇలా జ్ఞాపం చేసుకోండి ప్రేమల వల్ల ఆ ప్రయాణం మధ్యలోనే ఆగిపోయి ఇక నేను కాదు లేదు ప్రయాణము చేయలేను ఇక నా బతుకు ఇంతే నేను గమ్యం చేరలేను నా జన్మస్థానాలకు వెళ్ళలేను అనేటువంటి ఆలోచనతో మధ్యలోనే అతను ప్రయాణాన్ని ఆపివేయాల్సినటువంటి అర్ధాంతరంగా ముగియవలసి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళ పాదరక్షలు యాత్రనికి ఖచ్చితంగా ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఈ పాదరక్షలు అంటే ఏమిటి దీని అర్థం ఏమిటి అని చేస్తే అది చెట్టుపాటును తెలియజేస్తా ఉన్నాయి చెత్తుపాటును తెలియజేస్తాయి ఒక భక్తుడు అన్నాడు కదా అరే క్రైస్తవుడు అంటే ఎక్కడన్నా తెలుసా ఇంటి మీద కప్పై పప్పులో ఉప్పై చెప్పు కాలు ఉండాలిరా అని చెప్పేసాడు అనమాట వాస్తవమది వాస్తవమది కానికే ఇంటి మీద కప్పుగా ఉంటేనే ఇంటిలో ఉన్న వాళ్ళకి రక్షణ కలిగిస్తుంది అనమాట కాలు కింద ఉంటే ఆ మనిషికి కావాల్సినటువంటి రక్షణలు ఆ పాదాలకి కావాల్సిన రక్షణను కలిగిస్తుంది అనమాట పప్పులో ఉప్పు తినే ఆహారం అందరూ కూడా మనిషి దేహానికి కంప్లీట్ గా వారికి కావాల్సినటువంటి మరి మినరల్ ఇవ్వడానికి రుచికరంగా అది తినంత తింటేనే వారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు అలా క్రైస్తుడైనటువంటి ఉపయోగకరంగా ఉండాలి రక్షణ కారక కారణముగా మనం ఉండాలి కొంతమందిని ప్రొటెక్ట్ చేసేటువంటి వారుగా మనం బాధపడినప్పటికీ మనం కొంతమందిని పై నుంచి వచ్చే వేడి కింద నుంచి వచ్చే వేడిని మనం తట్టుకొని మనము ఆ సమను భరించి మరి కొంత కొంతమంది కాపుదం మరికొంతమంది భద్రతలు ప్రసాదించేవాడిగా నీవు నేను బతకాలకపోతే సావటం మంచిదిరా అని చెప్పేసి భక్తుడు అన్నాడు నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది ఆ మాట రైట్ ఎన్ని శములు సోదరు నిందలు అవమాన ఆకలు దప్పులు అయినప్పటికీ ఎంత బాధపడినప్పటికి ప్రభు పేరట మరి కొంతమందికి ఉపయోగపడగలిగితే అంతకు మించిన సంతోషం ఆశీర్వాదం మరి భక్తి ఇంకోటి లేదు అని అనిపించింది మీకు మాకు మనందరికీ ప్రసాదించు దాకా ఈ యొక్క చొప్పుల ఇంకా కాస్త ఆలోచన చేస్తే గనుక వీళ్ళు ప్రయాణంలో ఇసైల్ ప్రజలు ఇంకమకాండం ప్రణోద్యమము వారట చెప్పులు తొడుకొని త్వరపడుతూ తినారట ప్రయాణానికి సిద్ధపడుతున్నారు ఇది సిద్ధపాటుకు గుర్తుండి సిద్ధపాటు గుర్తు సమాధాన సిద్ధ పను సిద్ధపా మనసు అనేటువంటి జోడు మీ పాదములకు సమాధానం సిద్ధ జోడును తొడుకోను అని ఎస్ఎల్సి ఆరు పదిహేనులు రాబడని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నారనమాట అయితే మనము సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఎప్పుడు ఏసు వస్తాడో తెలియదు రాకడ బహు ఉందని తెలుసుకుని మన జీవితంలో మనము మనతో కూడా ఉన్న మన కుటుంబము మన మనతో కూడా కలిసినటువంటి వారు ఏకమైనటువంటి వారు అందరూ కూడా మనం సిద్ధపడవలసిన వారము సిద్ధపరచవలసిన వారమై ఉన్నామని వాస్తవమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమల వలనరాలు గ్రంథం ముప్పై ఎనిమిది ఏడు ఏంటంటే నీవు సిద్ధముగా ఉండి నీతో కలిసిన వారిని సిద్ధపరచుము అంటే ఇక్కడ దుంపులో గోయిందా అన్నట్టుగా చెప్పట్లేదండి పర్సనల్ గా నీవు సిద్ధపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంఘ నేను అనవసరం నాకు ఫస్ట్ నువ్వు సిద్ధపడు తరలోకాలు సంపాదించి నీ ఆపం పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం కాబట్టి నువ్వు సిద్ధపడు సిద్ధపడిన తరువాత నీతో కూడా కలిసినటువంటి వారు నీ శోధించినప్పుడు వాక్యం చెప్పినప్పుడు ఎవరైతే నీ వాక్యానికి నీ శ్వాసకి నీ ప్రార్థనకి నీ సహవాసానికి ఎవరైతే రెస్పాండ్ అయ్యి నీతో పాటు కలుస్తారో సై అంటారో మాట కలుపుతారో మనసు కలుపుతారా చేతులు కలుపుతారో సహవాసం కలుపుతారో అలాంటి వారందరినీ కూడా సిద్ధపడవలసిన బాధ్యత సిద్ధపరచవలసిన బాధ్యత నీ మీద నా మీద మన మీద ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపం చేసారు వ్యక్తిగతంగా మనం సిద్ధపడాలి ఆ తర్వాత అనేకులు మనం సిద్ధపరిచే ఉండాలి ఇది రాక సమీపంగా ఉంది మనందరం ఈ లో ఉన్న వస్త్రము కలిగి ఆహారం కలిగి అంటే సిద్ధపాటు అనుభవం కలిగి దేవుని కొడు అంటే రక్షణ విధముని వాక్యము అదే విధంగా మనసు కలిగి సమాధానం కలిగి దేవుడి మహిమ గల రాకడం అట్టి కృప బావి మనందరికి దేవుడు ఈ చివరి దినాలలో దయచేను మంచి వాక్యం చెప్పారు వలస కూలీలను చూసిన తర్వాత మంచి తలంపు ఏ రకంగా అయితే వాళ్ళు వాళ్ళ స్వదేశానికి పోవాలనుకుంటున్నారో మనం కూడా మన స్వదేశం తరలోకం అనేది మన స్వదేశం అక్కడ నుంచే మనం వచ్చాము మీరు పంపబడ్డారంటారు లోకానికి పంపబడ్డాము మనం మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి అంటే అనేక సార్లు మనము ఎలకానా నయలాగా లాగా ఉండిపోవాలనుకుంటాం మనం మోయబ్ దేశంలో కానీ దేవుడు ఎందుకో వాళ్ళని వెలగొట్టి మళ్ళీ వెనక్కి పోమన్నాడు అక్కడ నష్టపోయిన తర్వాత అప్పుడు అనిపించింది స్వదేశానికి పోవాలని అట్లానే వీళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు అందరూ వీళ్ళ ద్వారా మనకి మంచి పాఠం నేర్చుకుందాం ఈరోజు రక్షణ వస్త్రము ఆహారము కాళ్ళకి చెప్పులు శుద్ధచోడు uh much thanks to you for coming today brother it's so nice that you uh, all should understand three things that are so important in our life and it should be always dominating in our life we should be careful about our salvation careful about our spiritual food and careful about our slippers uh, gospel is what should siddh jodu mana jeevithamlo eppudu undala anedi ante always in season and out of season కూడా అంటే సీజన్ లోనే కాదు దేవుని శువార్త చెప్పేది ఔట్ ఆఫ్ సీజన్ లో కూడా సువార్త చెప్పాలా అంటారు ఓకే ప్రే ఫార్డ్ మేబీ టూ ఇన్ అండ్ దాన్ని బట్టి మనము ప్రభుకి వందాం ప్రభు మనల్ని ఈ మూడు విషయాల్లో నిలబెట్టాలా అను ప్రతి ప్రతి రోజు మనకి మన జీవితంలో ఇది దేశం కావాలి ఏదో ఒక రోజు మనము ఏదో ఒక దగ్గర పనిచేయపోయాం కాబట్టి ఆ పర్చర్ లోనే వాడబడ్డాము అంతే ఇంకా నెక్స్ట్ పర్చర్ దాకా మనము షెల్ఫ్ లో ఉన్న బుక్స్ లాగా ఉండకూడదు అండ్ బి యూస్ చేసుకుందాం ప్రార్థనా అంశాలు బ్రదర్ మనతో పాటు విజయ్ రవి ఉన్నారా విజయ్ గారు ఉండేది %356-7 అ ఎవరండి చంద్రశేఖర్ సార్ చూశాను రాసుకున్నా చంద్రశేఖర్ సార్ మీకు ఏమైనా ఈవెనింగ్ అయిపోతే బ్రదర్ హరిగా ఉన్నవాళ్ళు ఫస్ట్ ప్రార్థన చేయండి బ్రదర్ సో దాట్ ఇప్పుడున్న ఇప్పుడున్న నీడ్స్ ఎలాంటి అంటే ఈ లోకస్ట్ మన మెడల్ది మాత్రం వచ్చేసింది ఏపీ తెలంగాణలో కూడా వచ్చేసింది ఆదిలాబాద్ లో వచ్చిందంట సో ఇట్ హాస్ ఎంటైర్డ్ సో మేము దానికోసం ప్రార్థన చేద్దాం ఈ కోవిడ్ది ఇట్ హాజ్ ఇంక్రీస్డ్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది ఢిల్లీలో అన్ని దేశ అన్ని దగ్గరలో కూడా దాని గురించి పేషెంట్స్ కోసం ప్రార్థన చేద్దాం ఆ కానిస్టేబుల్ ఎవరైతే సాక్షి చెప్పాడో రిపీట్ చేయమన్నారు సార్ మీరు మాట్లాడండి అలా అయితే ఈ కోవిడ్ గురించి ప్రార్థన చేద్దాం ఆ సేవ ఆ కానిస్టేబుల్ ఎవరైతే సస్పెండ్ అయ్యాడో ఆయన గురించి అది ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ దట్ ఫర్ హిమ్ ఇట్ మేడ్ బి టఫ్ టైమ్ కానీ ఇట్ హాస్ ఇగ్నైటెడ్ ఆల్ ద పీపుల్ కొందరిలో భయం వచ్చిండొచ్చు భయం వచ్చేసి అరే అరే మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కానీ కొందరులో ఆ ఏమైతుంది దేవుడు చూసుకుంటాడు అని అలాగా కొందరు వచ్చిండొచ్చు తలంపు సో అన్లెస్ అంటిల్ సచ్ పీపుల్ ఆర్ దేర్ లైక్ లాగా ఉంటే గానీ సంఘము బలపరచబడదు సో అలాంటి స్టెఫన్ లో ఇంకా దేవుడు ఉంచాడు దేవన్ బిడ్డల మధ్య దానికోసం వందమాలు చెల్లిద్దాం తర్వాత చర్చెస్ చర్చెస్ ఆర్ గోయింగ్ టు బి ఓపెన్ చర్చెస్ అండ్ అండ్ వర్షిప్ ప్లేసెస్ ఆర్ గోయింగ్ బీ ఓపెన్ విత్ మినిమమ్ ఆఫ్ టెన్ పీపుల్ సో ఒకసారి చర్చ్ ఎంత పెద్ద చర్చ్ కట్టినా కూడా మంది పది మంది కూడాలంట సో ఇట్ ఇస్ టఫ్ టైం అంటే బహుశా ఈ చర్చ్ పెద్ద చర్చ్లు కట్టిన మళ్ళా రూమ్లు కట్టి మళ్ళా పది పది మంది కూర్చోబెడతారు మనం తెలవదు కానీ మళ్ళా అదే రకంగా దేవుడు ఆ చిన్న గుంపు చిన్న మంద అన్నట్టుగా మళ్ళీ అదే తీసుకొస్తున్నాడు చాలా సంతోషం నిజంగా లేకపోతే ఒక వెయ్యి మందిలో మనం కూర్చున్నా ఉంటే మనం ఎవరో సంఘ కాపరి ఎవరు పెద్దలు ఎవరు ఎవరు ఎవరికి ఎవరికి తెలియదు కానీ మళ్ళీ ఇంటి మెసి మళ్ళీ దేవుడు తీసుకొస్తున్నాడు ఈ రకంగా పది మంది మధ్యలో ఉండి వాక్యం చెప్పడం పది మంది ప్రార్థన చేసుకోవటం సో విల్ వర్షిప్ ఫర్ దట్ అండ్ ప్రే దాట్ దట్ మే హ్యాపన్ దొరికినట్లుగా ప్రార్థన చేద్దాం ఇంకా ఈ వలస కూలీలు వీళ్ళ వీళ్ళు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా అవతల పక్కకు పోయిన తర్వాత వాళ్ళ దేశంలో వాళ్ళ రాష్ట్రంలో పోయినా బ్రదర్ చెప్పినట్టుగా అక్కడ అసలు ఏమి లేదు అసలు దేవ్ క్వారంటైన్ అండ్ క్వారంటైన్ లో కూడా సరిగా లేదు వాడికి ఫుడ్ లేదు ఏం లేదు ఇట్ ఈస్ టెరిబుల్ రివోల్ట్ ఈస్ టేకింగ్ ప్లేస్ బ్రదర్ అయితే ఈ ఈ వెరీ క్లియర్లీ వీఆర్ ఏబుల్ టు సి దట్ ద గవర్నమెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ అనేది క్లియర్ తెలుస్తుంది అంటే ఆ ఇంత ఇంత డా డా డా డా వచ్చిన ఈ ప్రభుత్వం ఒక్కసారిగా దాని డా ఒక్కసారి సున్నా అయిపోయింది అట్లా ఆ రకంగా దేవుడు సిగ్గుపరుస్తున్నాడు అంత అంత స్థితిలో వచ్చిన వాళ్ళు ఎక్కువ గర్వంతో కూడిన మాటలు మాట్లాడి ఒక్కసారి సున్నా అయిపోతుంటారు దేవుని కృప అది దేవుడు కార్యం చేయబోతున్నాడు రాబోయే రోజుల్లో వందనాలు చెల్లిద్దాం ప్రభుత్వ చేయనట్టుగా ఈ కొన్ని కొన్ని విషయాలు ఆ మనము అందరము ఈ ఈ ఈ లోకస్ట్ గానీ ఈ మిడతలు గాని ఈ కోవిడ్ కోసం కానీ చర్చెస్ ఓపెనింగ్ రీఓపెనింగ్ గానీ వీటి గురించి మన ఒక కామన్ టాపిక్ గా తీసుకొని అది కాకుండా ఈ బిడ్డ జాషువా ఆ చిన్న బిడ్డ జాషువా ఆపరేషన్ గురించి బ్రదర్ భాస్ బ్రదర్ చక్రవర్తి గారు వర్కౌట్ చేస్తున్నారు ఆ విషయం గురించి అది వర్కౌట్ అవునట్లుగా ప్రార్థన చేద్దాం తర్వాత ఈ పెద్ద పిల్లోడు మన బ్రదర్ సంపత్ గారి ఆయన సంపత్ గారు జాశ్వ అండి సంపత్ గారు తమ్ముడు కొడుకు అండి కాదు కాదు అది రాంగ్ కమ్యూనికేషన్ యాక్చువల్ గా సంపత్ ఉన్న కాలనీలో ఉన్నటువంటి ఒక ఆయన ఒక క్రైస్తవుడు ఓకే ఆ అబ్బాయి కాదు అమ్మాయి సంపత్ కాదు క్రిస్టీ ఆ అమ్మాయి పేరు జాశువా కాదు ఆ అమ్మాయి పేరు క్రిస్టీ ఆ అమ్మాయికున్నది లివర్ ప్రాబ్లం నాట్ కిడ్నీ ప్రాబ్లం అమ్మాయి పేరు క్రిస్టియా అమ్మాయి పేరు క్రిస్టి సంపత్ వాళ్ళ కాలనీలో ఉంటారు నేబర్స్ ఓకే ఓకే సో దిస్ వాజ్ ది కమ్యూనికేషన్ అండ్ ఇట్ వాజ్ అంటే మిస్కమ్యూనికేటెడ్ నేను అదే రోజు మళ్ళీ సంపత్ని క్లారిఫై చేసుకుంటే నోను నోను నేను అటు చెప్పలేదు ఇది అని చెప్పారు మరి ఐ డోంట్ నో హౌ ఇట్ హెస్ట్ ఇది సో క్రిస్టీ హాజ్ ఇయర్ ఓల్డ్ ఈ అమ్మాయి ప్రార్థన చేద్దాం ఇప్పుడు దాకా మనము జాషువా జాషువాళ్ళకి చేస్తూ వచ్చాము సో ద స్పిరిట్ ఈనికేట్ నో ప్రాబ్లమ్ సో ఇద్దరు అంటే ఒక జాషువాడు అవును జాషా ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ సఫరింగ్ కిడ్నీ అండ్ బ్లడ్ చిట్టి వాళ్ళ కొడుకు కదా విజయ్ చిట్టిబాబు చిట్టిబాబు మా అల్లుడు చిన్న కొడుకుండి చిన్నబాబు తెలుసు తెలుసు తెల్లపల్లిలో సేవ చేస్తున్నాడు కదా చిటిబాబు ఈ చిటిబాబాడు ఓకే ఓకే నేను ఎక్కడ మీ అవతల అవతల పక్క నుంచి గ్రూప్ అనుకుంటున్నా అవతల నుంచి ఎవరు తెలుసు అనుకుంటాను ఓకే ఓకే నిర్మాగర్ చిటిబాబు కదా ఓకే ఓకే రైట్ <laughs> so if you prefer christine christina cristina kristin justin ah. okay justin <laughs> mi padharelu ml your problem to support me i am requesting these are the common points uh, we can pray and uh, if there's any other uh, important point uh, you can add start start sir we, we start praying from another one dr dr onishi masgaru start cheyandi sir irupati sinhari everyone hari lo unnara no okay. పరిశుద్ధు మహోన్నత సర్వోన్నత నాకు కూడా తండ్రి సభనైనా అన్ని తరుగా యోగ్య సాహిత్య లేనే లేదు నా జీవితంలో అనేక పాపాలు నాయన చేయకూడదు చేయకూడని తిరగలి అంటే మీకు వ్యతిరేకంలో తిరిగి జీవితము నాకు తండ్రి ప్రేమ అయినప్పటికీ కృపను సూచించే తండ్రి నన్ను సరిచేసి మీ ద్రోహలో నన్ను నిలిచి మీకు వందనాలు చెంది దయగలేదు అంటే ఏం కలకండ్రి మీకు వందనాలు ఏమి నేను మీరు తీర్చుకునే తండ్రి సభనైనా మీకు కృతజ్ఞులుగా జీవితాన్ని మీ యొక్క చిత్త ప్రకారంగా జీవించాలని ఆశపడుతుంటున్నారు సహాయం చేయండి సార్ నాయన బలముని దయచేయలిస్తాను నాకు సామర్థ్యం ఉన్న దాచిస్తావు ఏమీ చేతగానే స్థితిలో ఉంటుంది నాకు కండి ప్రభుత్వం మీ తోడు కావాలి ఆయన మీరు నటించవలసిందిగా అడుగుతుంటారు నాయన ఇచ్చిన మీకు వందనాలు చెల్లిస్తుంటాను కృతజ్ఞతలు చెల్లిస్తుంటారు తండ్రి ప్రభు నాయన కుడి ఆయన రాజేవంలో ఎండ రహితంగా చేరు వరకు నాకు సహాయము చేయవలసిందిగా అడుగుతుంది తండ్రి ప్రభా కృప తీసుకున్నందుకు అన్నారు ముఖ్యంగా తండ్రి ఆయన కోవిడ్ గురించి కారణించేక జన్ములుగా తండ్రి ప్రభావం అవుతూ తండ్రి ప్రభా అనేకులు తండ్రి ప్రభ నాయన వారి ఎంతో నష్టపోయి ఉన్నారు అక్కడ కొంతమంది మరణించి అనేకులు రచన లేకుండా ఉన్నారు ప్రభు సహాయం చేయండి ప్రభుత్వ అక్కడికి మీ సువార్థతులను పంపించండి ప్రభు ఆయన ఇతర ధైర్యమును దయచేయండి లేని వేరు ధైర్యము ప్రభు ధైర్యాన్ని దయచేయండి వారికి బలముని దయచేయండి ఆసక్తిని దయచేయండి ప్రభుత్వ నిర్లక్ష్యము బద్దకము నాయన ఇతరు వాటిని తొలగించవలసింది అడుగుతుంది వారి ఎదురు వెళ్లి ఘనమైన సువార్తలు చేపిస్తాను అనేకులు సరే వలస ప్రభు నాయన పరిచర్య జరిగిస్తుండేట అనేకులు నాయన క్రైస్తవుల కంటే తండ్రి ప్రభు వేరే ఇతర మతాలకు సంబంధించిన వారు అనేకలు వచ్చేసారు నాయన నిజంగా గొప్పద సేవ చేస్తున్నాయి కానీ క్రైస్తవంలో ఇంకా మేల్కొలుపు రాలేదు ప్రభు ఆఖరి తినాలని తెలిసినప్పటికీ లేదు ఆయన చేయతం డైజ్ చేయదు ప్రభు లేవాలనుకున్న వాళ్ళ దగ్గర వనరులు లేవు ప్రభు చేయాలనుకున్న వాళ్ళ దగ్గర నాయన ఏవి లేవు ప్రభు నైనా ఉన్నవారు అలాగే తండ్రి దాన్ని సంపాదించుకుంటూ రెట్టింపు చేస్తుంది ప్రభా సహాయం చేయండి వారి హృదయాలను తెరవండి కఠినమైన హృదయాలను తెరవండి సహాయం చేయవలసిందే అది చుట్టం ప్రభు ఆయన ఈ తిరగబోతున్నాయి ప్రభు ఆల్రెడీ వచ్చిన్నాయి ప్రభు అది చోట్ల ప్రభుత్వ జ్ఞాపకం చేసుకుని మీ చిత్త ప్రకారం లేఖన మూలలో రాయబడి ఉన్నాయన్ని జరుగుతుంది మా కళ్ళ ముందు జరుగుతుంది నేను ఎంతో అదృష్టవంతున్నాను ప్రభు వాటిని మాటల ముందు చూసామని అనుకోలేదు తండ్రి ప్రభు అయినా మీ చిత్తం ఏమైతుందో అది మాత్రమే జరిగించమని వేడుతున్నాడు దానివల్ల ఎవరు మరణి ఎవరు ఏ విధంగా సరువులు ఎవరు ఏ విధంగా మరణించాలనో తండ్రి ప్రభు ఈ రెండు తెగులను జ్ఞాపకం చేసుకుంది ప్రభుత్వం మీ చిత్తం మాత్రం జరిగించమని వేడుతుంది చిత్ర సహాయం చేయాలి అయినా మా వలన వాటి ఏ విధమైన సహాయం చేయవలసి ఉన్నదో ఆయన అవి జరిగించమని వేడుకొని వచ్చింది ఎవరికైతే ఆహారం దయచే అక్కడ మేము వెళ్ళి వాడబడితే సహాయం చేయండి అదేవిధంగా గ్రూప్ ఉన్న సభ్యులందరూ నేను ఏదో ఒక తండ్రి ప్రభా గొప్ప సేవ జరిగించుకుంటూ తండ్రి ముఖ్యంగా అక్కడ సువార్తను ప్రకటిస్తూ వస్తుంటున్నారు ప్రభావ సువార్తను ప్రకటించారో వారి జీవితం మార్పులు సహాయం చేయండి ప్రభు వారికి రక్షణ దయచేయండి వారి జీవితంలో మనసుకు మార్పులు దయచేయండి ప్రభు వాళ్ళు గ్రహించుకునే హృదయం వారికి దయచేయండి వారికి కఠిన హృదయం నెత్తని హృదయం అవుతాయని వాళ్ళు గ్రహించాలి ప్రభు ఆలోచన చేయాలి ప్రభు నిజమైన దేవుడు ప్రీస్ అని ఎవరు గ్రహించడానికి సహాయం చేయండి అక్కడ అనేవేకుడు ఆయన ప్రేమతో ఆయన వారికి సువార్తను కష్టంగా అక్కడ ఎండలోను నాయన తండ్రి ప్రభు ఆ పరిస్థితులలో ఆయన బోలిస్తూ ఉండే తండ్రి వేరు కూడా నాయన మంచి ఆరోగ్యం ఓ మంచి స్టమిన ఇమ్యూనిటీ పవర్ ని ఆయన మంచి రెసిస్టెన్స్ పవర్ ని దయచేయాలి మంచి ఆరోగ్యాలతో నింపడు ఇంకా వారికి హృదయం ప్రభావం ఏదన్నా కలిగి ఇంకా అనేకంగా చేయటం సాయం చేయండి అంటే ఆయన ఒక్క వ్యక్తి వల్ల ఆయన ప్రపంచమే మారుతుంది అక్కడ ఎవరికి చెప్తే ఏ విధంగా మారుతారో తెలియదు కానీ వారి వల్ల జరగబోయే గొప్ప కార్యాలని ఆయన మాకు చూపించమని వేడుకోవచ్చు ఆయన అనేక క్రైస్తవులు బుద్ధి తెచ్చుకునేలాగా ఆయన మాత్రం బుద్ధి కలిగిట సాయం చేయాలి అదేవిధంగా గురించి అభివృద్ధి అడిగిన పని ఏమి ప్రభుత్వం తండ్రి నాయన ఆ బిడ్డకున్న నొప్పిని బట్టి మీకు ప్రార్థిస్తుంటున్నాను ఆ నొప్పి నుంచి విడుదల దయచేయండి ప్రభుత్వ సహాయం చేయండి ప్రభుత్వ బిడ్డని నాయన ఎక్కడ నాయన మీరు ఎంతో కృప చూపించి ఆ బిడ్డకు కావలసిన ప్రతి దినం దయచేస్తూ వస్తున్నారు ప్రభావ దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తన తల్లిదండ్రులు ఇద్దరు కృంగిపోతూ వస్తున్నారు ప్రభు వారిని కూడా బలపరచండి ఇంత అధికమైన సేవ చేయకపోతే ధరించుకుని ప్రభు నాయన కుటుంబానికి మీ రక్షణ ఉన్నదని మేము నమ్మితంగా సూచిస్తుంటాం మీ సేవకులు ప్రభుత్వ ఆయన అయితే క్రమంలో కూడా వెళ్ళి మనోధైర్యము ఆహాసము వారికి దయచేందుకు ఒకరి పట్ల ఒకరికి నాయన ఆనుకున్న విశ్వాసమును అధికముగా చేయమని వేడిపడుతుంది ప్రతి గతలు కూడా ఏ విధంగా తొలగిపోకుండా భయాందోళన చెందకుండా నాయన ఆయన అన్నమాటలు బ్రతుకుత చేస్తే సేవైతే లాభమే ఆయన చెందుకున్నాడు అనమాట నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటాయన ఆయనకు దీర్ఘాయం సేవ చేయాలనుకుంటున్నాను ఆ సేవ గుండా అతను నేను అనిపించమని వేడుకుని చూస్తాను సహాయం చేయండి ఆ గురు పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ అనేక ప్రార్థన ప్రభు ఆ ప్రేమను బట్టి మీకు వందన అదే విధంగా ఇంకా జాగ్రత్త ఉన్నాయి ఆయన జీవితంలో ఆయన ఆయన ఉన్న ఇబ్బంది దయచేయండి అదేవిధంగా కృష్ణ ఆ యొక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేస్తుంది ప్రభు మీరు నాయన బలపడుతుంది ప్రభు ఆయన పెట్టి నాయన ఆమెకు సహాయం చేయండి ప్రభు నాయన స్వస్థతో దయచేయండి ప్రభు నాయన ప్రభుత్వ ఏ స్థితిలోనూ నాకు తెలియదు కానీ చదువుకోవాలి నాయన మీరు ఉన్నవాళ్ళు చదువుకోవాలి మీరు ముట్టి స్వచ్ఛపరచమని వేడుకున్న చుట్టం బలపరచండి కుటుంబానికి ధైర్యాన్ని గాయము అయితే తండ్రి ప్రభావ శక్తిని కలిసింది ప్రభావం మంచి ఆరోగ్యం కొన్ని ప్రభుత్వం వేడుకున్న చుట్టాం మా ముందు అనేక పరిస్థితులు కంఘల గురించి నాయన కంగారు తండ్రి విత్తబడిన వాక్యం చదువుకోవాలి నేనా ఉన్నాయి నాయన మేము మరి ఆ తండ్రి ప్రభావం మేము నిత్య రాజ్యానికి మేము ప్రయాణించవలసి ఉన్నాడు కాబట్టి కొడుకుతో భయముటో తండ్రి ప్రభా జాగ్రత్త కలిగి మేము ప్రయాణించటం తండ్రి ప్రభావం చూడతా మీ వైపు చుట్టుతో కొనసాగుతా పూర్ణమైన ఇంకా ప్రభావ బలపడితే వారికి మంచి ఆరోగ్యాలను దయచేసి పెట్టుకోండి మాటలు వినిపిస్తున్నాయి సార్సారి రిపీట్ చేయండి సార్ బ్రదర్ మీరు చెప్పిన ఈ మూడు టాపిక్స్ ఉన్నాయి కదండి దానికోసం వంద చెల్లిద్దాం ప్రభు మన మనల్ని ఏ రకంగా దర్శించి ఈ మూడు మనకి ఇచ్చాడు దానికోసం వందనాలు చెల్లించిన తర్వాత ఈ మెడ మెడతల గురించి తర్వాత ఈ కోవిడ్ గురించి తర్వాత చర్చస్ ఆర్ గోయింగ్ టు బి ఓపెన్ అగైన్ సో విత్ ఫ్యూ పీపుల్ దాని గురించి ఈ క్రిస్టియన ఈ అమ్మాయి ఫార్ సిక్స్టీన్ ఇయర్స్ ఎంగర్డ్ తర్వాత ఈ మహాకనుడు మహోన్నతులైన పరలోక తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పొందనరు ఎందుకు పనికిరాని యోగ్యమలేని అర్హత లేనటువంటి మా ప్రభుత్వ విలువలేని మా బ్రతుకులను మా ప్రభుత్వ మీరు దర్శించి మా బ్రతుకులను దోప్యం చేసుకుని తండ్రి లేవనెత్తి మీ ఉన్న స్థితిలో నుంచి లేవనెత్తి మీ కుమారునిగా అంగీకరించి గొప్ప రక్షణ మీరు మాకు దయచేశారు అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చారు అన్న వస్త్రములు వసతి ప్రసాదించారు భాగ్యవంతమైన జీవితం మీతో జీవించే ఆ జయ జీవితం మాకు ప్రసాదించారు అయ్యా ఏమిస్తే మీకు మా తండ్రి ఆ రుణము తీర్చుకోగలవు నాయన మా దగ్గర ఏముంది ప్రభు ఆ తీర్చడానికి నా తండ్రి నా మీకు మాడ నా ఆడల ప్రత్యేకంగా ప్రేమ ఆ జాలి ఆ దయా కనికరము ప్రణాళిక మీ ఉద్దేశములు బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాము తండ్రి ఈ రోజు చెప్పబడిన మాటలు మా ప్రభాపన తండ్రి అయ్యా ఎప్పటిప్పటికీ మా ప్రభా మా జీవితంలో జ్ఞాపం చేసుకోండి నిన్ను స్తలసిన వారమై ఉన్నాం నిన్ను ఆరాధించవలసిన వారమే ఉన్నాం అసలు మేము పుట్టిందే నిన్ను ఆరాధించడానికి నిన్ను ఘనపరచటానికి మిమ్మల్ని స్తించటానికి మిమ్మల్ని మహిమపరచటానికి తండ్రి మా జన్మ కారణం ఉద్దేశం మర్చిపోయి మా ప్రప మతి చలించిన వారి వల్లే బ్రతుకుతున్నాం మమ్మల్ని మన్నించున్నా అయినా మన్నించున్నాయన అయ్యా రాత్రి పగలు ప్రప పడుకున్నా లేచిన కూర్చున్నా పనిచేస్తున్నా నడుస్తున్నా నిన్నే స్మరిస్తూ నిన్నే స్థుతిస్తూ మిమ్మనే మా జీవితంలో ఆరాధించు వారుగా మా నర ప్రతి రక్తపు బొట్టులో అతన్ని నిన్ను కూర్చున్న ఆరాధన స్థుతి మా ప్రతిధ్వనించినట్లుగా సహాయం ఇచ్చేమని ప్రాధేయపడుతున్నాను కృప చూపించండి నాయక అయా మీకు వందనాలు ఆ వలస కూలీలకి అర్థమయ్యింది ప్రభు ఈ ఊరు వాళ్ళకు కాదని ఈ రాష్ట్రము ఈ దేశం వాళ్ళకు కాదని వాళ్ళ సొంత ప్రాంతాలు వేరే అక్కడికి వెళ్ళిపోవాలని ఇక్కడ మా ప్రభు ఆదరణ దొరకలేదు ఆహారం దొరకలేదు ఓదార్పు దొరకలేదు ఆశ్రయం దొరకలేదు అన్నము దొరకలేదు ఎంతో ఇబ్బంది పడ్డారు ఈ లోకము మన విశ్రాంతి స్థలము కాదని వాక్యం సెలవిస్తుంది ఎప్పటికైనా ప్రభావ ఏది ఏమైనా వారి సంత ప్రాంతానికి వెడితేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇక్కడ ప్రజలు వీళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి వాళ్ళ బతుకులు బజారు పాలు చేశారు ఏదో మేము మేము చేసామనుకుంటున్నారు కొంతవరకు ప్రభావ వారికి తృప్తి కలిగినట్లుగా వారు ఏదో మేము చేసామని తృప్తి చెందుతున్నారు వ్యక్తిగతంగా కానీ చాలా మంది జీవితాలు అయితే బజారు పాలు అయిపోయి అయ్యా నిజంగా వారు కాచిన కన్నీరు వారు కాచిన రక్తం వారు పడిన ప్రయాస మా మీద శాపంగా ఉండకుండా మమ్మల్ని క్షమించండి ఈ తెలంగాణ మీద ప్రభు నాయన నాయన అయా క్షేపంగా మారకుండా మమ్మల్ని క్షమించండి వాళ్ళందరి పక్షాన మీ పాదాలు పట్టుకుని నేను క్షమాపణ కోరుతున్నాను తండ్రి అయా క్షమించి మళ్ళీ ప్రాధాయపడుతున్నాను ప్రభుబా క్షమించు క్షమించండి నాయన అయా ప్రభువా ఏ శాపము ఏ కష్టం మా మీద ప్రభు దాని ప్రతిఫలము ప్రయోసానాలు ప్రభు అమూల్యం చెల్లించవలసి వచ్చేటప్పటికి ప్రభావతండి దయచేసి మా ప్రభుత్వం అండి మేము భరించలేనిది మమ్మల్ని మందించమని ప్రార్థన చేస్తున్నాను కలకరించండి ఇప్పటికైనా కొంతమంది కళ్ళు తెరవని ప్రార్థన చేస్తున్నాను ప్రభు సూపించండి ప్రభావాలన్నా ఆయన అయ్యా అయ్యా వాళ్ళు అర్థం చేసుకోగలిగారు కానీ క్రైస్తవులైనటువంటి వాళ్ళు మిగిలిన ప్రజలైనటువంటి వారు ఈ ఊరు మనది కాదని అయ్యా ఇక్కడ మనకు క్షేమము లేదని ఆదరించే వాళ్ళు ఆహారం పెట్టేవాడు లేదని మనల్ని అర్థం చేసుకునేవాడు లేదు మమ్మల్ని ఓదార్చేవాడు లేదని మాది ఒక దేశము ఆయా పరదేశం పరలోకం సంగతి సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇక్కడే శాశ్వతం వరకు చాలా మంది ఏదేదో పోగేసుకుంటూ వాస్తులు అంతస్తులు పేరు ఖ్యాతి ఏదేదో సాధించుకుంటూ మా ప్రభావం ఇక్కడే పర్మనెంట్ గా ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తారు ఏ సునామాలు వారి ఆలోచనలు చెదిరిపోను గాక స్వంత దేశం గురించి ఆ తండ్రి గురించి ఆలోచించదురుగాక తిరిగి ఎప్పటికైనా వెళ్లిపోవాలి నా దేశానికి ఆలోచన మా ప్రతి ఒక్కరికి కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రాధపడుతున్నాను ఆ ప్రయాణంలో యాత్రలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎంత భారమైనా దూరమైనా ఎంత కష్టమైనా కన్నీరైనా ఎంత శమ అయినా ఎంత వేదనైనా బాధ అంత ఆకలి తప్పైనా నిందలైన అవమానాలైనా భరించి నీ కొరకు యాత్రను ముగించి నీ సన్నిధికి చేరటానికి మాకు కావలసిన భక్తి శక్తి కృపను అయ్యా మాకు శుభప్రదమైన నిరీక్షణను మాకు ప్రసాదించండి ఓర్పు ఓపికను మాకు ప్రసాదించండి సహనాన్ని మాకు దరించండి అట్టి భక్తిని ప్రభావ అట్టి ప్రార్థన జీవితము పరిశుద్ధ జీవితం మాకు ప్రసాదించమని ప్రాధాయపడుతున్న ప్రతి చూపించండి ఈ యాత్రలో ప్రాముఖ్యంగా మీరు మాకు ప్రసాదించినటువంటి ఆ రక్షణ అనే వస్త్రము ఈ వాక్యం ఆహారము అయ్యా సిద్ధ మనసు మా ప్రభావ సిద్ధపాటు అనేటువంటి మనసు మా ప్రభుత్వ తండ్రి అయ్యా మాకు దయచేయండి ప్రభువా ఆ పాదరక్షలు మాకు దయచేయండి వాటిని మేము కాపాడుకోవడానికి తండ్రి సహాయం చేయండి ఆయన ఈ యాత్ర ముగిసేంత వరకు గమ్యము చేరేంత వరకు మేము వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలనే మనసు మాకు దయచేయండి కాపాడుకోవడానికి మాకు కృప చూపించండి ఈ లేకపోతే రేపు మీ దగ్గరికి రాను రాలేము కూడా ప్రభుత్వ మా తండ్రి మన నుంచి మాలో ఎవరు కూడా మా తండ్రి మేము మా తండ్రి పరలోక రాజ్యాన్ని మిస్ కాకుండా సహాయం ఇచ్చేయమని ప్రాధాయపడుతున్నాం చూపించండి మా తండ్రి మా ప్రభావ అదే విధంగా మా ఇవి రాకడకి బహు సమీపంగా ఉందని సూచనలు ఎన్నో మాకు తెలియజేస్తా ఉన్నాయి ఈ మిడతలు పక్క ఈ తెగులు పక్క అయ్యా భయంకరమైన ఎండలు మరొక పక్క వాతావరణం ప్రకృతిలో మార్పులు ప్రభు అయ్యా నా తల్లి ప్రభావ ప్రతి దాంట్లో మార్పు కనబడుతుంది ఇవన్నీ మాకు బోధిస్తా ఉన్నాయి వార్ని చేస్తా ఉన్నాయి ఎంత దూరం లేదు రాకడనేటువంటిది ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను సిద్ధపడి నా కుటుంబమును మీరు మాకు అప్పగించేటువంటి గుంపును సిద్ధపరచడానికి మాకు సహాయం చేయండి ఆదరించి ఆస్వదించండి వాటన్ని ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించండి ఇది మచ్చుకు మాత్రమే తర్వాత దినాలు వచ్చేవి ఇంకా భయంకరంగా ఉంటాయి అదిగో ఆ మహాశములలో నేను మేము పాలు పొందకుండా అయ్యా ఆ ఏడేళ్ళ భయంకరమైనటువంటి శ్రమల్లో మేము పాలు పొందుకున్న మమ్మల్ని తప్పించమని ప్రాధేయపడుతున్నాం మేము తట్టుకోలేము మన్నించండి ఏ శ్రమ లేకపోతేనే భక్తి చేయలేకపోతున్నాం ఆయన అన్ని అనుకూలంగా ఉంటేనే భక్తి చేయలేకపోతున్నాం పత్తికూడ పరిస్థితుల్లో ఇంకేం చేస్తావు నాయన మన్నించండి ఇప్పటికే సంఘాలు ఆరాధన గురించి ఆలోచన చేస్తే మూసుకుపోయాయి మూతపడిపోయిన ప్రజలు సమ్మప్రమ తప్పగా అయిపోయారు ప్రభుత్వ అయ్యా నేను ఆలోచన ధ్యాస ప్రార్థన విశ్వాసం వాక్యం ఏమీ లేదు నాయన తింటున్నారు వండుకున్న లోకస్తులాగా బతుకుతున్నారు అట్లాగా దైవ చింతన లేకుండా ఏదో కొద్ది మాత్రమే పరితపిస్తున్నారు మీ కొరకు క్షమించి అయా మా మేల్కొల్పండి ప్రభుత్వించండి ఆరాధనలు ప్రభుత్వ నచ్చని ప్రారంభమవుతాయి కానీ మా ప్రభు కొద్ది మందితోనే నడవాలని చెప్పేసి అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాన్ని స్వచ్ఛగా స్వతంత్రంగా ఆరాధన చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించండి ప్రభుత్వానికి వంద నాలుగు నాయన పెద్దంత పెద్ద సమయం ఈ రోజున కొద్ది మందితోనే ప్రారంభించవలసిన పరిస్థితి ప్రారంభ ఉద్దేశం ఆయన ఇప్పటి నేను అది పెద్ద ఆసియాలో పెద్ద సంఘం ప్రపంచంలో పెద్ద సంఘం చెప్పున్నటువంటి వాళ్ళందరూ కూడా మూసేసుకున్నారు ప్రభుత్వ దుకాణాలు ఆయన మా ప్రభుత్వ తగ్గించుకొని పాదాలు ఎగరబడి మీరు చెప్పిన పని చేయడానికి సహాయం చేయండి ఎక్కడ మహిమ ఘనత మీ మహిమ ఘనత మా తండ్రి మీకు ఆపాదించి మా ప్రభుత్వం ఇంత కొరకు మహిమకరంగా బతడానికి సహాయం చేయండి ఆరాధన రాష్ట్ర వరకు జరగడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం అండి దర్జాశ్వాలు మా ప్రభుత్వం అండి దైవజుల కుటుంబంలో అద్భుతం జరిగిన స్తోత్రం సంపూర్ణ ఆరోగ్యం బిడ్డ దయచేయండి రోజు చూపించండి మా ప్రభు పెద్ద జాస్ ప్రార్థన చేస్తున్నాను అదే చిన్న జాస్ కోసం ప్రార్థన చేస్తున్నాను దైవజుల వర్తను కూడా దైవజుల కుటుంబంలో మా ప్రభుత్వం పుట్టినటువంటి వాడు అద్భుతం చేయండి వీళ్ళు నమ్ముకున్న దేవుడు వీళ్ళకి ఏం చేయలేదే అని చెప్పాను ఎవరు అవమానంగా మాట్లాడుకుండా అద్భుతం చేయండి నమ్ముకున్న దేవుడు నిజంగా గొప్ప మనకు కూడా గొప్ప కార్యాలు చేస్త రక్షిస్తారని చెప్పేసాను వాళ్ళకి అర్థమైనట్లుగా కార్యం చేయమని ఎంతో ఆర్థికంగా నలిగిపోయారు వాళ్ళు నచ్చని సహాయం చేయండి మానసంగా కుంగిపోయారు వాళ్ళని ఆదరించండి ఓదార్చండి బలపరచండి అడిగించి మహిళ పొందుతున్నాను శిష్యాన్ని ఒక ప్రార్థన చేస్తున్నాం కలికరించండి బిడ్డ ప్రాబ్లం ఆ ప్రభుత్వం చండి సమస్యతో అనారోగ్యంతో బాధపడుతుంది కలికరించి సంపూర్ ఆరోగ్యము శక్తిని బలము కాపుదాల్లో దయచేయండి అద్భుతం జరిగింది ఆస్వాదించండి మహిమాగంట ప్రభావాలు మీకు ఆరోపించదు ప్రశస్థమైన నామములు ఇప్పుడు ప్రార్థన చేసే పట్టి ఒక్కరే మీకు వందనాలు స్తోత్రులు ఇంకా ప్రార్థన చేయాల్సినటువంటి వారిని కూడా ఆ ప్రభావం మీకు అప్పగించుకుంటున్నాం మీ నామహిరంగా ప్రభుత్వండి ఈ ప్రార్థనలు అంగీకరించి మా గొప్ప సమాధానం దయచేస్తారు నమ్ముతూ మహిమగా రాకడకు మమ్మల్ని అందరూ శ్రద్ధ పరిచయం మనం వలసకులందరినీ ఇంకా వెళుతున్న వారిని వెళ్లిన వారిని కొంతమంది వాహనాలు బయలు గమ్యస్థానం చేరినట్లుగా సహాయం చేయండి ఇంకా ఆంధ్ర వేల ఉన్న మా వంతుంది కొంతవరకు చూపించండి అవకాశం అనుగ్రహించమని ఏ సుప్రభు నామూర్లు ప్రార్థన చేశారు మిమ్మల్ని చూపించలాగా మిమ్మల్ని కనపరిచలాగా మీరు ఇచ్చిన యొక్క అవకాశాలు బట్టి మీకు ఎంతో బాధగాలు తండ్రి ఆయన ముఖ్యంగా ప్రభావి ప్రార్థనాంశాలు మీ సరే తీసుకొస్తున్నాం ప్రతి దానికి మీరు జవాబిస్తారు ప్రతి దానికి మాకు విజయం ఇస్తారన్న మా విశ్వాసాన్ని బలపరిచి నడిపించామని ముఖ్యంగా ప్రభా చిన్న బిడ్డల గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డ తండ్రి ఆ యొక్క కిడ్నీ ప్రాబ్లమ్ తను సఫర్ అవుతున్నాడు తండ్రి బ్లాక్స్ తను సఫర్ అవుతున్నాడు ఆ ట్రీస్ లలో ఆయన క్లాట్స్ కరిగించమని ప్రార్థిస్తున్నాయి మీ యొక్క రక్తాన్ని పరోక్షించండి ఆ బిడ్డ తన మళ్ళీ స్వస్థత బిడ్డ తండ్రి ఆ యొక్క తన మళ్ళీ మీ కొరకు సాక్ష్యాన్ని నిలబడాల ప్రభావ ఈ హోమాని అన్న యొక్క సాక్ష్యాన్ని కలిగి జీవించే గొప్ప సేవకుండా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డని మేము చూడాలి బిడ్డ సేవ చేయడం తయారు చేసి మీరు అండి తల్లిదండ్రుల సేవకు ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా లాజిక్ ఉపయోగిస్తాం తండ్రి మేము తన మళ్ళీ మీ సన్నిధికి వచ్చి మనం వినవించుకుంటున్నాం తండ్రి చిన్న చిన్న బిడ్డ జాస్ ఇంకొక జాస్వారించి ప్రార్థిస్తున్నాను ఇక్కడ తన మళ్ళీ హాట్ లో ఉన్న హోల్ని పూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ బాధాలతో తన మన ముచ్చింది తండ్రి మీరు స్వచ్ఛత దయచేయండి ఆ బిడ్డ సాక్ష్యాన్ని తన తల్లిదండ్రుల సాక్ష్యాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ వినాలలో మా యొక్క సాక్షాన్ని కాపాడండి ఆయన మీరు దేవుడి గురికి ఏం చేసిన అన్నిళ్ళు తండ్రి అవమానించకుండా మీ యొక్క మహిమ మీ నామాన్ని మలికించపరచకుండా ప్రవ కాపడలాగా చేపడం ప్రార్థిస్తున్నాం కిస్టినా బిడ్డ గురించి మేము ప్రార్థిస్తున్నాం అక్కడ లివర్ డిసార్డర్ బాధపడుతుందని మేము తిన్నాం ఎక్కువ శరీరంలో ఎందుకంటే ముఖ్యమైన అవయవం అది ప్రభావం అదే పోతే ఏ అవయవం సరిగా పనిచేయలే కాబట్టి కనికరించమని ప్రార్థిస్తున్నాం ఆ ఆర్గాన్ని స్వస్థపరచండి ప్రభావం అందులో మీ యొక్క జీవాన్ని పోయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు పొందిన గాయచేతం మాకు స్వచ్ఛతమైనా కనికరించండి తండ్రి ఎడని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ప్రభావ ఈ యొక్క లోకస్టు తరుడి మీరు చూస్తున్నట్టునైనా మీ యొక్క ఆజ్ఞలేదు ఏది జరగదు ప్రభావ ఏ తెగులు రాదని మీరు చూపించిన కానీ ప్రభావల్ని మీరు ఎప్పుడు కాచి కాపాడుతున్నారు దాన్ని బట్టి మీకు ఎంతో మదనాలు ఈ లాక్డౌన్ లో ప్రభావ ప్రభావ స్థితి ఎంత పతనమైన గానీ ప్రభా మిడల్ని మీరు పోషించినట్టునైనా దాన్ని మీకు ఎంతో మదనాలు కానీ ప్రభావా ప్రార్థిస్తున్నాం తండ్రి వాళ్ళు వాళ్ళు ఎక్కడ వెళ్తారు ప్రభావాకి తను మళ్ళీ గుడియాడు ప్రజల ప్రభావ వారికి ఎవరు మార్గం చూపించలేరు అయినా కాబట్టి తండ్రి అభ్యర్థి పట్ల కనికరం చూపించండి వారికి ఆదరణ ఇచ్చేయండి వారి ప్రయాసానికి తని ప్రతిఫలం దేయండి రక్షణ లోపం దాచేయండి దగ్గర సాయం దాచేయండి ప్రభావాలు తిరిగి వెళ్తున్నాక వారి స్టేట్స్లలో వారికి సహాయకులు ఉండండి తండ్రి అక్కడికర చర్చ్ సిస్టమ్ అది వారికి సపోర్టివ్గా ఉండేలాగా నిలబడి ప్రయపడమని ప్రార్థిస్తున్నాం కదా తండ్రి చర్చి సిండి ఏ రీతిగా ఉండే చూస్తున్నారు ప్రోగ్రాం వాటి పట్ల కలికాలను చూపించండి మరో ప్రార్థిస్తున్నాం తండ్రి అపోషణ కాలంలో తండ్రి వాళ్ళు ఏ రీతిగా సేవ తీసుకుంటారు మేము చూస్తున్నాం ప్రోగ్రామ్ దీన్ని వాడు బ్ర డబ్బు వాడు అపూష కాలు దగ్గర తీసుకొచ్చి పెట్టినారు ప్రభుత్వ డబ్బు లేని వాడికి వాళ్ళు పంచి పెట్టారు నేను అటువంటి సేవ ఈ రోజు లేదు ప్రభుత్వ ప్రపంచంలో అది రెస్టోర్ చేయమని మేము ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మీరు అపోసాల పేరు ద్వారా విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు అన్ని రెస్టోర్ చేస్తాను చివరి కాలంలో మీడి కాల మంది నమ్ముతున్నాను ఎదుర్చేస్తున్నాం ప్రభుత్వ సృష్టి కూడా తండ్రి ఏక ద్రీవంగా ముందుకు చెల్లి తండ్రి దేవుడికి వాళ్ళ ప్రత్యక్ష ఆ ప్రయాస పడాలనైనా అనేకులకు యొక్క నీటి శక్తిని ప్రకటించాలి అదే రీతిగా సోచల్ దృష్టిలో కూడా మేము ముందుకు వెళ్ళాలనైనా మేము చేయలేం ప్రభావం అందుకోరకు మీ యొక్క అభిషేకం అర్థం చేయండి తండ్రి ప్రజాన్ని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం వాళ్ళు దర్శించండి ప్రభావ పంటలను కాపాడండి తండ్రి కరువు ఆసనం అయినగా మీరే మార్గం తెంచండి ఎందుకంటే ఐగుప్తులు మీరు యువసేపు మార్గం చూపించారు అతని ఇవ్వడం వలన ఆ కన్సల్టేషన్స్ ద్వారా ఆ దేశం కాపాడపడే రోజు లేకపోతే ఐభక్తి దేశం ఉండకు పీదం ఇస్తారు నేను ఐడియాస్ ఇస్తారు కాబట్టి మాకు ఐడియాస్ ఇవ్వండి ఏ రీతి గట్టని ఐడియాస్ నేను పంచుకోవాలా అని నిలపని మీరే మాకు మార్గం తెంచామని ప్రతి క్షేత్ర మీద ఆధపడలేక చేయపడండి అవంతరం మా విమోచన దినం ఎంతో దగ్గరగా ఉందని మేము నమ్ముతున్నాం ఎందుకంటే ప్రతి ప్రవచనం నెరవేరుస్తుంది అవి ఎతే పరిస్థితుల్లో నిరంతరం కావాలని మేము నమ్ముతున్నాం నేను ఆ ప్రవచనాలన్నీ వాటి పనులు ముగించుకొని వేలాల్సిందేనా కాబట్టి మీరు అక్కడ యుగ సమాప్తికి సమస్యల సూచనలు అన్ని మేడం నమ్ముకోదపడలా అన్ని సిద్ధపరచాలా అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించామని కేసు క్రీస్తు పరిశుద్ధ నామం రాధకృష్ణ నామ తండ్రి ప్రేమ కలిగిన కృప కలిగిన మా దేవ పరలోకపు తండ్రి మా గొప్ప దేవ సర్వసృష్టికర్తమైన మా తండ్రి మహాగనుడ మౌన్ను పరిశుద్ధుడ నిత్య నివాసి మా ఆశ్రయదుర్గము మా మా కోట మేము మా సమస్తమైన మా దేవ తండ్రి మరి ఒకసారి ఉదయకాలు సమయముందు ఆయన మేమందరము తండ్రి నీ ప్రియకుమార్ రక్తం చేత విమోచింపబడిన వారముగా ఆయన నీతిని ఆయన పరిశుద్ధతను ఆయన పొందిన వారముగా తండ్రి మీ బిడ్డలముగా మీ సత్తుగా మీ స్వకీయ సాంప్రాద్యముగా మా దేవ మీ పాదం చెందుకొస్తుంటున్నా నాయన ఇంతవరకు ప్రభు స్వాములను తండ్రి మీ కృపలో భద్రపరిచి మీ క్షేమము దయచేసి సజీవులుగా ఉంచి ఈ విధంగా నాయన మరొకసారి మరొక మీ పాదముల చింతకు ఉపాసింహాసనం ఎందుకు తండ్రి మేమందరం నాయన రావటానికి ప్రార్థించటానికి మా విన్నపములు మా విజ్ఞాపములు మా మనవులు తండ్రి మీ సన్నిధికి మీ పాదముల చింతకు తీసుకురావటానికి గబ్బా నాయన మీరు ఈ సమయాన్ని బట్టి స్థితులు స్తోత్రులు మేము చెల్లించుకుంటున్నాం మా గొప్ప దేవుడవు నాయన మీ కార్యములు ఎంత అద్భుతం తండ్రి అవి మేము గ్రహించ జాలన్నటువంటి గొప్ప పరిశోధింప జాలనటువంటి కార్యము తండ్రి స్తోత్రార్హ క్రియలు ప్రభావ తండ్రి మీకు స్తోత్రములైనా ప్రభా మీ కృపను బట్టి నరులలో మీరు చేయి ఆశ్చర్య కార్యముల బట్టినైనా మీకు స్థుతులు స్తోత్రములు మేము చెల్లిస్తున్నాం ఇంత బలహీనమైన మీ నరులో తండ్రి మీ యొక్క బలమైన ఆత్మ కార్యములు ప్రారంభించినందుకు స్తోత్రం మా దేవా మీ సంకల్పించిన దేవి కూడా వ్యర్థం కాదు తండ్రి ఈ కార్యములన్నీ నిత్యమైన కార్యములే తండ్రి మీకు స్తోత్రులు నా దేవా మమ్మల్ని ఎంతో మా పాపముల కొరకు నాయన మీరు చెల్లించిన క్రయము మేము దానిని బ్రవ్వా ఊహించగలము మా తండ్రి స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా దేవ నాయన తండ్రి ఆ కలవరి శిల్లులో చేయబడిన కార్యం బట్టి తద్వారా మమ్మల్ని మీతో సమాధాన పరుచుకున్న మీకు శత్రువుగా తండ్రి నీకు విరోధముగా నాయన జీవిస్తున్న మమ్మలను తండ్రి నాయ మా దేవా ఎంత గొప్పగా ప్రభు నాయనలుగా చేసుకున్నాను ఇంటి వారిగా మీ ఇంటి వారిగా మనం చేసుకున్నాం తండ్రి ఆ నిత్య రాజ్యంలో నాయన శాశ్వత రాజ్యంలో మహిమ రాజ్యంలో ఆయన మాకు స్థానం దయచేశారు నాయన ప్రభావ మీకు స్థుతుల స్తోత్రుకుంటున్నా మా తండ్రి అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి ప్రభావ మీరు ప్రేమించిన మీకు ఏ రాజ్య నివాసులుగా మనం చేశారు ప్రభా మీ తండ్రి మా దేవ వాళ్ళు ఏ మనిషి లేదు తండ్రి ఏ నీతి లేదు గొప్ప మా నీతి అంత మురికి గుడ్డలు ప్రభుత్వ తండ్రి ఎంత గొప్ప దేవుడు అవుతాడు ఎంత గొప్ప ఉద్దేశాలను కలిగిన మీ ప్రేమను మీ గొప్పను మేము ఆయన స్తోత్రం మాత్రం ప్రభా హ తీసుకొచ్చిన మాటలు స్తోత్రం ఆయన అవును ప్రభా నాయన పదకొండు పరముల ప్రకారం తాము భూమి మీద ప్రదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారు తండ్రి ఈ భూమి మీద నాయన మేము యాత్రికులం పరదేశులు తండ్రి నాయన కూడా అదే మాట చెప్పాడు నాయన రెండు పదకొండు క్రీలారా మీరు పరదేశులను యాత్రికుల ఉన్నారు కనుక ఆత్మక విరోధంగా పోరాడు శరీరమును శరీరేచ్ఛలను విసర్జించి అని చెప్పారు తండ్రి మీకు స్తోత్రున్నాయన తండ్రి నేను అబ్రహాం తండ్రిని ఆయన హేతుకుమారులతో కవ్వ నేను పరదేశిగాను ప్రవాసిగాను ఉన్నానని చెప్పాడు కవ్వ మీకు స్తోత్రులు మా తండ్రి స్తోత్రుమా దేవ్ మీరు పరదేశంలో ఉన్నారు కనుక భయముగా గడుపుడే అని చెప్పారు తండ్రి అంతేగాక ప్రభా మా పౌరస్థితి పరలో పరలోకంలో ఉందని చెప్పారు నాయన మీకు స్థుతి అవును ప్రభా ఈ లోకంలో మేము జీవించేటప్పుడు ఈ లోకంలో మేము నడిచేటప్పుడు తండ్రి నాయన ప్రభా మా యొక్క బట్టలు మా యొక్క వస్త్రములు తండ్రి ఏ విధంగా ఉన్నాయో చూసుకోవటానికి సహాయం చేయండి మిగిలిచ్చిన రక్షణ వస్త్రములు పట్టిస్తారు నీతి అయిన పై వస్త్రములు పట్టిస్తారు స్థుతి వస్త్రములు పట్టిస్తారు తండ్రి భయముతో వణుకుతోనూ తగ్గ మా రక్షణను కొనసాగించడానికి సహాయం చేయాలి ఈ వస్త్రం జాగ్రత్తగా కాపాడుకోవటానికి సహాయం చేయండి భయభక్తులు గడికి జీవించడానికి సహాయం చేయండి మీ వాక్యానుసారం జీవితాన్ని తప్ప అనేక సార్లు మీ నామానికి అపమానం తెచ్చే విధంగా జీవించారు క్రైస్తవులు అంటే ఒక హేళనగా ఈ రోజులు అయిపోయినా తండ్రి సమాజాన్ని హేళన చేస్తున్నాం తప్పించాం గొప్ప నాయన ప్రత్యేకమైన జీవితం లేదు తండ్రి ఆయన సహాయం చేయండి మా దేవ అదేవిధంగా ప్రభా నేను ఆహారం తింటూ మేము జీవాహారం తింటూ మిమ్మల్ని తింటూ మీ శరీరాన్ని తింటూ ప్రభు మీ రక్తాన్ని తాగుతూ చండి ఈ లోకంలో మేము బలంగా జీవించడానికి సహాయం ఆయన అటువంటి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండటం పరీక్షించుకుంటూ మేము ముందుకెళ్లానికి సహాయం చేయండి మీ వల్ల నేను బలం పొందటానికి సహాయం మీ వల్ల మేము విజయం పొందటానికి సహాయం చేయండి మా దేవ మా తండ్రి ప్రభావ అంటే మీరు లేకుండా మీలో నిలిచి ఉండకుండా మేమేమి చేయలేము ప్రభావ మా క్రియలే మమ్మల్ని చూపిస్తున్నారు ప్రభు నా క్రియలను బట్టి మీరు చూడండి తండ్రి నన్ను పంపినాడని మాట చెప్పారు ప్రభు నా క్రియలు ఎలా ఉంటున్నాయి తండ్రి సహాయం చేయండి దేవా మీరే ఆహారంగా మేము జీవించడానికి చేయండి ఆ మీ బిడ్డలకు నాయన పరలోకం నుండి మన్నాను కురిపించారు మాకు మీ ప్రియ కుమారుని ఆహారం గెచ్చారు స్తోత్రం నా తండ్రి బవ్వ నాయన తండ్రి మీ మాటలు ఆత్మయ్యు జీవమనే ఉన్నాయని చెప్పారు మీ శరీరం ఆత్మయం జీవమునే ఉన్నదని చెప్పారు తండ్రి స్తోత్రం నిత్య జీవ మాటలు మీరు పుజిస్తూ మేము వాటిని తింటూ ఈ లోకంలో నడవటానికి సహాయం చేయండి బమలు బలపరిచింది అదేవా అంతేకాకుండా నాయన సమాధాన స్వార్తను జోళ్లను మేము తొడుక్కొని ముందుకెళ్ళటానికి సహాయం బాబా ఈ విషయాలు మైగ్రెంట్ లేబర్ చూసి తండ్రి జీవితంలో అనువయించుకొని దాన్ని ముందుకెళ్ళటానికి సహాయం చేయండి అదేవా నాయన బాబా ఈ యొక్క ఎవరు ఆ మధ్య జరిగిన పరిచయం జ్ఞాపకం చేసుకుని వలస కార్మికులు జ్ఞాపకం చేసుకుని తండ్రి మాకు చిన్న మట్టి స్తోత్ర దర్శించి కొద్దిపాటి ఆహారం మీ వాక్యం చెప్పటానికి బలహీనమైన మమ్మల్ని బలమైన మీ కార్యాన్ని వాడుకుండా అబద్ధమైన వాక్యం మీరు కట్టి ఫలింపు చేయండి సహాయం చేయండి ఆయన క్షేమంగా వారి గృహాలకు చేర్చండి తండ్రి దిన ప్రభా ఆ నార్దన్ స్టేట్స్ లో ప్రభు వీరి ద్వారా తండ్రి ఆయన మీ కార్యం జరుగులాగా సహాయండి ప్రభా బలంగా అక్కడ మీ స్వార్త ప్రకటింపబడటానికి సహాయండి అంటే ప్రభాయన మేము కొద్దిగా లేట్ గా రియాక్ట్ అయినప్పటికీ మేము మాక్సిమం మందిని కలుసుకోగలిగినాం తండ్రి వారి హృదయం మారుతుందని మేము విశ్వసిస్తున్నాం ఆయన ఈ వాక్యం బలమైంది ప్రభా అది అది ప్రభా అది ఎంటీగా రిటర్న్ కాదు ఆయన తన కార్యాన్ని తన పనిని అది చేసేది కాబట్టి తండ్రి స్తోత్రం చేస్తున్నాం ప్రభావి అదేవిధంగా మిడతల దండ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నా ఆయన సమస్త మీ ఆధీనంలో ఉన్నాయి అవి సైన్యమని చెప్పారు ప్రభు ఆయన అవి ప్రభా ఎంతో ఎత్తున ప్రయాణిస్తున్నాయంటే బాధ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధమా అంటున్నారు సైంటిస్టు తండ్రి ఆ ఫినామినా అర్థం కావటం లేదని ఆయన కూడా తండ్రి సహాయం చేయండి నాయన ప్రభావ ఎంతో పేద దేశం ఆహార కొరత ఆల్రెడీ ఉంది ప్రభు ఆయన అటువంటి స్థితిలో ఇది వస్తే తండ్రి ఈ దేశం తట్టుకోగలదాన్ని ఆయన తండ్రి కూర్చి చూపించండి మా దేవాటిని సముద్రంలో పడవండిని ఆయన గాలి వేసి తండ్రి వాటి వెళ్ళినట్లుగా సహాయించండి ఆయన మీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి ఆయన కేవలం మీ కృపను మేము మీ సహాయన మేము అడుగుతున్నాం అది మా వల్ల కాదు ప్రభు ఎవరు దాన్ని చేయలేరంటారు ప్రభు దాన్ని ఏం చేయలేరు అంటున్నారు తండ్రి సైంటిస్టులు అందరూ కొంత భాగం వరకే నివారించగలవా అంత పెద్ద సమూహాన్ని కోట్లలో వచ్చే విడతలను ఎవరు ఆపగలరు ప్రభువా చూపించాలి కరుణించండి మా దేవా జ్ఞాపకం మా పాపాలకు క్షమించాలి మా దేశ పాపాలు క్షమించాలి విగ్రహాదం క్షమించండి ప్రభు సహాయించండి మా దేవ కరుణించండి అదేవిధంగా కోవిడ్ నైన్టీన్ గురించి ప్రార్థిస్తుంటారు భయంకరంగా పెరుగుతున్న ఆయన మహారాష్ట్రలో విపరీతంగా ఎఫెక్ట్ అవుతున్నారు తండ్రి సహాయండి కట్టడి చేయండి మాత్రమే వాటి జ్ఞాపకం చేసుకోండి ఒక వ్యాక్సిన్ మందు మార్కెట్ లో రావాలని సహాయం చేయండి మాత్రం ఆ వ్యాపార దృక్పథాన్ని తీసుకెళ్ళి ప్రభావ ఈ యొక్క వ్యాపారులు తండ్రి సహాయండి ఆయన అదే విధంగా ప్రభు నాయన బిడ్డ గురించి ప్రార్థిస్తున్న చుట్టూ కుమారుడు జ్ఞాపకం చేసుకుని ముట్టండి తబ్బు రివైవ్ చేయండి తండ్రి ఆయన మీ పునరుత్వ శక్తి బిడ్డలో పోయండి తబ్బా జ్ఞాపకం చేసుకుని తండ్రి మీకు చాపండి ఆయన ముట్టండి ప్రభావ లేపండి ప్రభు అద్భుత కార్యం చేయండి కుటుంబంలో తండ్రి చిట్టుబాబుని ఆయన జ్ఞాపకం చేసుకోండి భార్యని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారెంతో వేదంలో కుమిదల్లో ప్రభావ దుఃఖంలో ఉన్నారండ్రి సహాయండి దాన్ని బలపరచండి మా తండ్రి అదేవిధంగా రాజుల స్మరణలు జాష గురించి ప్రార్థిస్తున్నారు తండ్రి సహాయండి అంటే గుండె సంబంధం స్వామి సమస్యను ప్రభా సరైన డాక్టర్లు సరిగ్గా ఆసుపత్రికి వెళ్ళేలాగా సహాయించండి ఆయన కరణించండి చూపించండి మీరు నడిపించండి మా దేవా మరి ఇంకో పాప క్రిస్టియన పాప గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన హాహపావరి సమస్యలు బాధపడుతుందని నా తండ్రి సహాయం చేయండి నాయన హివరిని పుట్టండి ఆయన హరివా చేయండి తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయన చిన్న బిడ్డల ప్రభావీరు తండ్రి చిన్న బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకోండి ముట్టండి సస్పరచు ఈ విధంగా నాయనందరి గురించి ప్రార్థించడానికి మా విన్న పవన్ మా తండ్రి నేను గురించి చింతించకుడు కానీ కృతజ్ఞత పూర్వకంగా మీకు తెలియజేయమే మేము తెలియజేస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి మాకు ఈ విధంగా ఈ యొక్క నాయన అవకాశం దయచేసిన స్తోత్రం చెల్లిస్తూ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు తండ్రి స్తోత్రం చెల్లిస్తూ మా ప్రతి అవసరం తీర్చవలసిందిగా వేడుకుంటూ ఈ విధంగా తండ్రి ప్రార్థనలో పరిచర్యలో స్వార్థులు ముందుకెళ్ళటాన్ని మీరే సహాయం చేయవలసింది ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ తండ్రి ఈ లోకంలో మేము కలిసి నా గురి వైపు మా లక్ష్యం వైపు తండ్రి శత్రులు సైతం ఎదుర్కొంటున్నాయని సహాయం చేయవలసింది వేడుకుంటూ మమ్మల్ని మా సమస్త హస్తగతం చేసుకుంటూ కొద్ది ప్రార్థన ప్రభు మరస్తున్నాముస్తున్నాము తగ్గి అమయ భాస్కర్ నమ్మకం ఏంటంటే పాదాలకు అందనాలు స్తోత్ర స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నమ్మకం ఏంటంటే అయ్యా మీ బిడ్డలతో కలిసి నేను కూడా మమ్మల్ని ఆరాధించడానికి స్థుతించడానికి అనుగ్రహించినటువంటి ఉపకరణానికి మీకు పాదాల స్తోత్రాలు తండ్రి అయ్యా ఎంతైనా నమ్మకం దేవుడు వేయగలిగిన దేవుడు తండ్రి వివిధ విషయాల ద్వారా మాతో మాట్లాడుతూ మనం హెచ్చరిస్తూ వచ్చినటువంటి కృపకై నీకు వందనాలు నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి అయ్యా మీరు నా జీవితంలో చేసిన చర్య అద్భుత కార్యాలకై వందనాలు అయ్యా నమ్మకం ఎంత నీ యొక్క మంచితనం మీ యొక్క దేవా కృప తండ్రి అయ్యా నమ్మకం ఎంత్రి వేరేంత్రి ఎంత వారం దేవా ఏ యో్యత ఏ అర్హత లేని మమ్మల్ని ఇంతగా ప్రేమించినారు ఇంతగా దయచేయించిన తండ్రి మీ ప్రియ కుమారుని మా కొరకు పంపించిన పొందిన తండ్రి అతి ప్రేమకు ఏమాత్రం దేవ మేమార్హులు కాదు మీ అర్హులను కానీ అయ్యా మీరు చెప్పిన ప్రేమకై దాయకై దేవ కనికానికై కొలు నమ్మకం ఎంత కలిగిన రాజా ఏదే కాలంలో మిమ్మల్ని సూచిస్తున్నాం తండ్రి అందరికీ కలిసి మేము తండ్రి అయ్యా మీ దేవుడుగా నమ్మకం అయిన తండ్రి మా ప్రభువుగా రక్షకుడుగా నమ్మకం అయిన దేవ రెండు తండ్రి సర్వము సర్వము నడిపిస్తున్నీ కొందనాలు తండ్రి ఉదయకాలం మా గమనం తీసుకొచ్చినటువంటి మీ మాటలకై మీ మీ దాసం ద్వారా నమ్మకమైన తండ్రి మీరు పలికినటువంటి మాటలకై మీ కొందనాలు దేవలస కార్మికుల యొక్క దృష్టాంతం నేర్చుకోవాల్సిన విషయాలు అనేక ఉన్నాయి తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి నా జీవితంలో అవన్నీ కూడా బహుగా కొదువుగా ఉన్నవన్నుకుంటున్నాను తండ్రి అయ్యా సహాయం చేయండి సమకూర్చుండేవా బలపడుతుండ్రి నమ్మకం ఏంటేవా ప్రేమ కలిగిన తండ్రి అయ్యా కృక్నాన కలిసిమని జాలి చేసుకోవాలి ప్రార్థిస్తున్నాం అంటుంది వివరం కూడా తండ్రి అతి విషయాల్లో కొదువు లేని వారమే నమ్మకం ఏంటండ్రి దిగలేని మనం ఉంటుంది దేవాలయంలో ఎదుర్కొనే వరగా ఉండడానికి చేయండి కృష్ణానకరించండి ప్రేమ కలిగిన అదే మహిళ తండ్రి మీకు మంచితనానికినాలు ంగిల్ గన్ తండ్రి మహిళలు విని రాజా అదిగో తండ్రి పలుసు కార్మికులను పాత్ర అయ్యా నమ్మకం ఏంట్రి మొత్తం ఎనిమిది కోట్ల మంది దేవా అన్ గా అయ్యా అఫీషియల్ గా రెండు కోట్ల మంది తండ్రి దాంట్లో నమ్మకం ఏంటేవా సగం మంది మాత్రమే వాళ్ళ యొక్క ప్రాంతాలకు అని చెప్తున్నారు తండ్రి ఇంకా సగం మంది ట్రాన్సిట్లునే ఉన్నారు వివిధ ప్రాంతాల్లో వివిధ దగ్గర నమ్మకం ఏంట్రి అయ్యా ప్రకణం విక్రహించండి సహాయం చేయండి వారి స్థితిని ఎవరికి తగ్గ పరిస్థితిని గ్యా చేసుకోండి తండ్రి కృతనం విక్రహించండి చిన్నపిల్లలతోటి ఉన్నటువంటి పల్లుల్ని స్త్రీలని జ్ఞాపకం చేసుకోండి దేవా నమ్మకం ఏంటంటే ప్రేమలు జావృద్ధులు దేవా నమ్మకం ఏంటంటే పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటే ఇండి లేక బాధపడుతున్నటువంటి ఎండకి అయ్యా నమ్మకం ఏంటంటే వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ లేదు దేవా నమ్మకం ఏంటండ్రి విడిగిన హృదయాలు నలిగిన హృదయాన్ని జ్ఞాపకం చేసుకుంటే వారి ఎలా దృష్టించి మనకు ప్రార్థిస్తున్నాం అండి వారి యొక్క అవసరం చేస్తుంది ఇప్పుడు ననుగ్రహించండి లేవా తండ్రి మహిళలు గింజ సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం ఇప్పుడు గ్రహించండి రెంగుల గింజ మహిళలు గింటే ఒక సమయంలోనే వేస్తున్నాండి ఈ కరోనా వైరస్ ద్వారా నమ్మకం ఏంటంటే వస్తున్నటువంటి మార్పులు లేవా నమ్మకం ఏంటంటే కోల్పోతున్నటువంటి ఉద్యోగాలు ఉపాధులు నమ్మకం ఏంటంటే నష్టపోతున్నటువంటి ఆర్థిక స్థితులు నమ్మకం ఏంటంటే ఎంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి వీద ప్రజలు నమ్మకం ఏంటంటే వెంకొలి రాజా ఈ యొక్క మురికివాడల్లో తండ్రి పని జీవించే కూలీల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి వారి ఆహారం గురించి పాదాలు కొట్టుకుంటున్నాం వారి గురించి పాదాలు కొట్టుకుంటున్నాను తండ్రి అందులో అనాథలు దిగులేని వారి తండ్రి గెలువరా అయ్యా వృద్ధులు అదే అయ్యా పిల్లలతో ఉన్న సార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాను సహాయం చేయండి అయ్యా కొత్త ప్రార్థిస్తున్నావు ఆదరించుకుని ప్రార్థిస్తున్నావు ప్రభుత్వాలతో కాదులేవా మీరు మాత్రమే సహాయం చేయలేకపోతున్నాను తెలియచండి ఆ ఫలితావులు జరుగుతుండే సహాయం చేయలేకండి అయ్యా మా మీదకి వస్తున్నటువంటి మరొక భద్ర ఉండేవా నమ్మకం ఏంటంటే ఈ యొక్క మెడకల యొక్క దండ్రి నమ్మకం ఏంటో అయ్యా ప్రతి పక్కన చెట్టునది అయ్యా వృత్నానికి సహాయం చేయండి తండ్రి సుమారు ఏడు రాష్ట్రాలు ఈ యొక్క తండ్రి ఈ యొక్క దండకి ఇప్పటికే దేవా పెంగిల్ని తండ్రి ప్రభావితం చేయండి దేవ అయా లేకపోతే అది దేవా బీదలకి మరింత శాపంగా మారిపోతుంది దేవ వారు స్థితిలో లేరు తండ్రి నమ్మకం ఏం దేవ పెంగి తండ్రి పండిన పంటనే వాళ్ళు దాచుకుని తినేటటువంటి సంప్రదాయం అలవాటు దేవ దేవ నమ్మకం ఏంటంటే వారు బయటకొచ్చి కొనుక్కోవాలి మార్కెట్లంటే దేవా వంటి చేయలేరు తండ్రి నాయకుని కాదు దేవా ఉన్న పంటని దేవ మిడతేస్తే నమ్మకం ఏంటంటే వెంకటగిరి రాజా నాయకులకి అధికారులకి ధనవంతులకి ఏమి కాదు కానీ అయ్యా బీదలు దేవా తరబీదలు కలిసి దేవా ఈ చిన్న జీవులు దేవ నమ్మకం ఏంటంటే నక్షించిపోతారు పుత్రాన కలిపి తండ్రి ఏమవుతుంది విదేశాలను పుట్టినటువంటి విదేశానికి అదే శాంతి తీసుకోవాలని తెలుసుకోవాలి అదే నమ్మకం తండ్రి ఏ తెలియదు కూడా మొదలైన ఉద్యోగ ఆరాధికల్ మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మీకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఉపయోగించండి అధ్యాలు చేసుకోవాలని సాధిస్తున్నాయకులు వీరు అధికార్యాల సంకి జ్ఞానం అనేది సాధించింది సమయంలో తండ్రి దేవా కథలాగరి వారికి మనం జ్ఞాపకం చేసేటండి అలా మానవులు ప్రయత్నం వ్యక్తులు తండ్రి అలా మీరు చేస్తేనే మీరు చేస్తేనే తండ్రి జరిగింది దేవ అయ్యాకండి అయ్యా నమ్మకం ఏంటంటే ప్రేమ కలిగిన తర్వాత ఆ హృదయ సంబంధమైన ఆ యొక్క నమ్మకం ఏంటంటే సంబంధమైనటువంటి నమ్మకం దేవా మీరు నమ్మకం ఏంటే ప్రేమి కలిగించండి అయ్యా మీ గనకను విగ్రహాలకి వరకు మీ మీరు దేవ ప్రేమి కలిగిన తర్వాత సృష్టికి అనుకుంటుంది అయ్యాం చేస్తూ ఉంటాయి ఆ కుటుంబాల్లో ఆ జీవితాల్లో తండ్రి మీరు మహోన్నతిగా గొప్పదేవుడిగా తిరికగా ఉండమని ప్రార్థిస్తుంటాం పెంగ్రగా నేపథ్యాలని వేసుకుంటున్నట్టుగా పెంగ్రీ దేశం ఆ యొక్క చేసుకుంటుంటాం రిలేటెడ్ ప్రాంతం చేసుకుంటున్నారు చేస్తూ ఉంటాం అయ్యా ప్రజలకి సాక్షిగా నిలబెడతాడంటే ఏమి చెప్పాలి తండ్రి హిందువుల మధ్యలో తండ్రి అన్ని మధ్యలో మాట్లాడినట్టు అయ్యా మీ దేవుడు మీకే సహాయం చేయలేదు మాట ఏం చేస్తాడు అంటే దేవా నమస్కరించండి అయ్యా కృతమనుగ్రహించండి అంటే అయ్యా క్షమించండి కృతం అనుగ్రహించండి అది ఏమి కొరకు వచ్చిందో దాన్ని బట్టి సహాయం చేయండి మీ కృతమో మీ యొక్క టైం చేయించండి కాదు అయా నిజలలో మీకు అనేకలు పదయాలు వ్యక్తి వారు అయితే సాక్షిగా జీవించడానికి వెళ్ళగింది గురించి సాధిస్తున్నా తండ్రి ఆయన చెప్పిన లేవ సాక్షిగా లేవనెత్తంలో నీకు అని అయా అనేక విని వ్యక్తి సామాన్ రంగుల తండ్రి విగ్రహ ఆరాధన సువార్థీకరణ సంఘాలలో ఉద్యోగం కొరకుంటున్న తండ్రి పనివారం లేవార్థికలు పరికారికలు బోధకులు లేకుండా ఉంటే ఆచరణ తండ్రి సంఘాలకు ఇచ్చినటువంటి కడులకు ప్రేమ తండ్రి పది మంది ప్రతి ఏ విధంగా ఆరాధిస్తారు ఏ విధంగా నడుపుతారు అన్నది తెలియచేవా జరిగితే అవిశ్వాసమైన జిడ్లు అంత దినాల కొరకు దేవా ప్రయత్న నాయకులకు పాశ్ఞానం అనుగ్రహించండి అనుగ్రహించండి శాంతి దినాల్లో ఉన్నారని సేవా అంత దినాల కొరకు తమ సంఘాలని తమ తరచర్ను సేవ నమ్మకం అతి పెద్దపాటు కొరకు అతి ఏర్పాటునటువంటి దేవా గోదలు ఏంటంటే అనుసరించడం ప్రార్థిస్తుంది పెళ్ళి తండ్రి మాట్లాడరు అయ్యాండి అయ్యా కృష్ణించండి సహాయం చేయండి ప్రతివారికి అయ్యాన్ని దైన దేవాలయం చేతులు కట్టు మనకు పెండు ప్రతిబిడ్డకే మీకు దేవాద ప్రార్థన విని సమంజనం జరిగినందుకే మీతో దేవాల్ని చేతులు తప్పది పరిశుధ్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన కొందరు స్తోత్రాలు దేవ ఇదిగో నాయన ప్రభా ఇచ్చిన మందగా చేరి ప్రభా ప్రభా ఆ ప్రభా ఈ దండత్రాలు ఆయన అయ్యా పట్టివాడిని మట్టివాడిని ప్రభా దీనికి పనికివాడిని దీనికి పనికిరాని వాడిని ప్రభా ఆయన ప్రభావిని ప్రేమించి ప్రభావిని సుత్తిగా మార్చుకుని ప్రభా ప్రభా మరి పాదాలు అనుకుంటే ఇదిగోనైనా ఉండేటువంటి అంశాలను బట్టి మీ కొందరూ ప్రభావిని ప్రార్థన చేయొచ్చు ప్రభా పుద్ధం తీసుకుంటాయా ఈ ప్రార్థన మీరు నడిపించండి దేవని కొందరు తెలుస్తోత్ర ఐదుగోనైనా మరి ఆ ఇద్దరు బిడ్ల గురించి ప్రార్థన చేయొచ్చున్నా ఆయన ఐదుగోనైనా చిన్నపిడ్డ ప్రభా క్రిస్టినా గురించి ప్రభావ ప్రార్థన చేయొచ్చుండగా ఆయన ప్రభావిరు ముట్టండియ్యా మీరు స్వస్థపరుచుంది ప్రభా స్వస్థపరిచయాలను నేనే నన్న అవుతాయి నీ కొందరు ప్రభా మరి ప్రభా బ ప్రార్థన చేయొచ్చుండగా ప్రభా మీరు కార్యం చేయండియా నీకు ప్రభావం ప్రభా జీవితాంత ప్రభా అయా సాక్షులుగా నిలబెట్టుకుని ప్రతి కొంతకాలంలో నీకు సాక్షులుగా ఉంటాను నీకు తెలియచండి ప్రభావాన్ని చిత్తమైతే నైనా నీ కాడికి పోయటానికి ప్రభా ప్రభా ప్రభావీ కొందరు ప్రభావండి స్వస్థపరచుంది ప్రభా అదిగో ఆయన ఇద్దరు చిన్న బిడ్డల ప్రభావిరు జాషు ప్రార్థన చేయన చిన్నబిడ్డ ప్రభుత్వ మరి ఆ ప్రభావ హార్థుకు సంబంధించిన పోల్ని ప్రభావ మీరు ముట్టండి స్వస్థపరచుంది ప్రభా అ మీకు గాయపడిన హస్తంతో ప్రభావ మీకు ఆ రోజు మీరు మాట మాత్రం పలికి ప్రభావి చనిపోయిన వారు కూడా తిరిగి లేకపోతారయ్యా అయ్యాన్ని వచ్చేదండ్రి ఆ రోజు హిష్కి ఆకి ప్రభావ మరి వరకే ప్రభావి ఆ రోగంలో ప్రభా మీరే మరి నీ కృపతో జ్ఞాపకం చేసుకోయ్య అని పట్ల నేను ఎలా ఉన్నాను అని ప్రార్థన చేసినప్పుడు ప్రభా ప్రభా మీరు దేవాస్తా ప్రభా ఈ బిడ్డలు ముగ్గురు బిడ్డల విషయంలో ప్రార్థన చేయాలి ప్రభావిరు కృపించండి ప్రభా అ మీరు సహాయం చేయించేయండి ప్రభా మరి ఆ జాషువాబుల కిడ్నీ ప్రాబ్లమ్ ని ఆ ఇన్ఫెక్షన్ ని ప్రభా మీ ముట్టండి స్వస్థపరచని దాన్ని తీసివేయండి అయా అయ్యా అయ్యా శాతాదికి ఎటువంటి ప్రభా మరి అధికారం లేకుండా ప్రభా మరి సాతాది మీద మీరు విజయాన్ని అనుగ్రహించనిదే వాందనాలు ప్రభావాలయ్యా అయా ప్రభా ఎదుగునైనా రెండు అంశంలో ప్రభావం ఎదుగునైనా చర్చిల్లో ప్రభా మరి పది మంది ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారన్నారు అంటారు నీ కొందనాలు బట్టి ప్రభా చిన్న చిన్న మందిని మీరు ప్రేమిస్తున్నారని చిన్న మందిగా ఉండడానికి వీళ్ళు ఇష్టపడుతున్నారని జ్ఞాపకం చేసుకుని ప్రభా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్తను ప్రకటించే వారి ఈ లోకంలోని బిడ్డలను తీర్చిదిద్దని ప్రభా ప్రభా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుని ప్రభా మరి మనం ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా మీరు మనసుని దయచేయం నిజమైన మాటను పిని ప్రభావం బ్రతడానికి గుణం గురించి కొంత మెడతలు తోటి ప్రభావ తెలంగాణలోను ఆంధ్రలోను మరి వ్యాపిస్తుంది ప్రభా అని వింటున్నాం అయ్యా అయ్యారు ఒక్క రోజులో ప్రభా ముప్పై ఐదు వేల మంది తినగలిగే ఆహారాన్ని ఇవి తినగలుగుతున్నాడు ప్రభా అయా ప్రభా మరి వచ్చే వర్షాకాలంలో ప్రభా ఇవిటి సంతానోత్పత్తి ఎక్కువగా చేసుకోవడానికి అవకాశం ఉంది వాతావరణంలో ప్రభా మరి మా రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ఇవి ఇది రాగా మీరు కృతజ్ఞాపం చేసుకుని అయ్యా దాన్ని దూరపరచండి అయ్యా మీరు లైవ్ లైవ్ పరచండి ప్రభావి కొనున్నారు ప్రభా నీ బిడ్డలైన ప్రభా మీరు ముద్రించండి అయ్యా అయా భద్రపరచండి తండ్రి అయా ఏదో వారికి ఏ శిక్ష విధి లేదన్నారు మాకైతే ఎటువంటి టైము లేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన అన్ని లైన్ వారిని జ్ఞాపకం చేసుకోండి మాలో లోపం ఉంటే ప్రభా అయాన్ని తీసివేసి నిజమే ప్రభా మరి సిద్ధపాటు కలిగి ఉండడానికి అయానికూపణ విగ్రహించండి అయానికి ప్రభా నితమైతే కరోనా వ్యాధిని కూడా దూరపరచండి ఎందుకంటే ప్రభా డిసెంబర్ నాటికి ప్రభా మరి ఫిఫ్టీ పర్సెంటేజ్ జనాభాకి మరి కరోనా వస్తుందని చెప్పి ఈ రోజు పేపర్ స్ట్రీట్మెంట్ ప్రభా సైంటిస్టులు చెప్తున్నారు ప్రభా మరి కరోనా లక్షణాలు అందరిలో కూడా కనిపించని చెప్తున్నారు అయ్యా మీరు పూర్తిగా జ్ఞాపకం చేసుకోండి మీరు తప్ప ఇంకెవరూ సహాయం చేయలేరు తండ్రి అయ్యా అయ్యా అయ్యా పూర్త జ్ఞాపకం చేసుకోడు ప్రభా ప్రతి అంతకాలం నమ్మకంగా బ్రతకడానికి ప్రభాకమైన జీవించడానికి గుణాన్ని గ్రహించండి ప్రభావి పరిచర్లో ఉన్న ప్రతి ఒక్కరు మీ జ్ఞాపకం చేసుకున్నాడు రాజానికి కొంతపోతున్నాడు ప్రభావ ముఖ్యంగా వలస కార్మికులు మీరు జ్ఞాపకం చేసుకోనండి వాళ్ళకి పంచిన ట్రాక్స్ వాళ్ళకి పంచినటువంటి కరపత్రాలు ప్రభా వాళ్ళు తింటున్నటువంటి ఆహారాన్ని ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మీరు ఉన్నారని ప్రభా మీ చిత్తానుసారంగా మీరు మీ బిడ్డలైన వారు నడిచారని నమ్ముతున్నాం ప్రభా వాటిని స్వీకరించిన వారు వాటిని తిన వారు ప్రభా అయ్యా అయ్యా వాళ్ళ జీవితాల్లో మీరు మార్పులు తీసిరండి వాళ్ళ జీవితాల్లో ప్రభా అయ్యా అయ్యా మీరు నడిపించండి జవాని కొందర తెలుస్తో గొప్ప ఆశ్చర్య కార్యాన్ని చేయండి ఆలోచన ప్రభావాలు ఆలోచన విధానాన్ని మార్చండి ఈ లోక రైతుల సంబంధమైనది కాకుండా ప్రభా ఆయా సంబంధమైన ఆలోచన మీరు జ్ఞానాన్ని వాళ్ళలో నింపి ప్రభాన్ని ఇతర చెప్పుకోమని ప్రార్థన చేస్తున్నాను సకలలో మీరు నడిపించుకోమని అయ్యా ప్రార్థన అంతా మీ రాజ్యంలో చేస్తున్న ప్రతికారం దయచేమని ఏసాయి శక్తి కలిగి నామలు అడిగి వేడుక హలో శం సార్ మీరే సరే అయిపోయిన మీరే తండ్రి నమ్మకం దేవా మాకు ఇచ్చిన సమయం పెట్టి ఇంత వదనాలు నీకు తెలుస్తున్నాం తండ్రి ఆయన నీ బిడ్డలోని సేకులతో కలిసి ప్రార్థన చేయడానికి ఆరాధించడానికి ఉద్యోగ కాలం ప్రభా ఇచ్చిన మంచి సమయం పెట్టి నీకు వదనాలు వాసం ద్వారా మమ్మల్ని పోషించభ ఆయన ప్రభావ నివాసము ప్రభా తండ్రి ఆయన మా మాకు తండ్రి మా ఆహారం ఉన్నది ప్రభా తండ్రి ఆయన మమ్మల్ని పోషించ గొప్ప దేవుడు నీకు ఎంతో బోధనాలు తండ్రి ఆహారం తోటి మీ పరహారం తోటి మమ్మల్ని పోషించి అయ్యా ఈ ఈ ఈ లోకంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి తండ్రి ప్రభా శోధం నుంచి ప్రతి విధమైన తండ్రి నన్ను ఇక్కట్లు తండ్రి బాధల నుంచి ప్రభావ తల్లి బలము శక్తి తల్లి ఎదుర్కొంటున్న ఎదుర్కోటానికి కావాల్సిన విశ్వాసం దేశ వహనాలు తెలుస్తూ కానీ ప్రత్యేకంగా ఈ సమయంలో నేను ఆరాధించుకొని ఆడుతూ నాకు ఇచ్చిన రక్షణ వస్త్రం వందనాలు నాకు ఇచ్చిన దాని జీవపు వందనాలు నాకు ఇచ్చిన పెద్ద జోడు బట్టి ప్రభా బాస్ఫల్ షూస్ బట్టి వంద తెలుస్తున్నాను ప్రభావండి ఈ రీతి కట్టే నాలుగు నాకు ఒక దేవుడు అయినందుకు అయ్యా ని ఆరాధిస్తున్నాను ప్రభావ ఇంత గొప్పగా తెలిసి నేను అడగలేడు కానీ ఇవన్నీ నాకు చేసినందుకు అయ్యా నిదేశాల గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు నాకు ఎంతో వందలు తెలుసు అయ్యా ఒక ఉంటానని ఇవన్నీ కూడా ప్రభావ నిత్యత్వంలో నేను మిగతా ఉంటాను కోసం ప్రభావం నువ్వు మాకు సైతం నాకు సైతం ఖర్చు ఏమన్నా నమ్ముతూ విశ్వసిస్తూ తండ్రి మీకు వంద నాలుగు సీట్లు తెలుస్తుంది ఏ సమయంలో తండ్రి ఆయన మా ముందు తీసుకొచ్చిన తండ్రి ఆయన ప్రభా ఈ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన ప్రభా ఈ మేత్తలు తండ్రి వచ్చి ప్రభావ రెక్కగా వచ్చింది ప్రభు ఆ రోజు తండ్రి ఐ గ్యులు మీరు మీరు ప్రభావని నాకానికి తండ్రి నేను ప్రభా సరు ప్రభా ఎంతో బతులు ఆడాడు ప్రభా తండ్రి ఆయన మోసని ప్రభా తండ్రి ఈరోజు మమ్మల్ని ఎవరు బతులు ఆడేవారుగా లేరు ఎవరు అడిగేవారు మోస్తాడ్ అని రాసి ప్రభా అడిగే బస్ ఆడానికి అయ్యా బస్సులు ఆడమని ప్రభా ప్రభా పని అడిగాడు అయ్యా తండ్రి అటువలే ప్రభా మీరు గాలిని పంపించి అయ్యా ఆ గాలి మొత్తం తీసుకెళ్ళి ఎర సంవత్సరం పరీక్షంగా ఒక్క మిరత కూడా లేదని నీ వాక్యాం చాలా ఇస్తుంది అంత గొప్పగా విడుదల తెచ్చేసాడు ఆ రోజు వంద నాలుగు తెలుస్తున్నాను ప్రభావిత విడుదల తెచ్చేసి అడిగింది దేవుడిని ప్రభావ మేము అడుగుతున్నాం మోసే లాంటి అంత నమ్మకస్తుల దాని ప్రభావం ఈసీకి భద్రత వచ్చారు కుమారులుగా తీశారు ప్రభావ దాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి సహాయం చేయండి అయ్యాన్ని ఒకరితో ముందు ఎవరు నిలబడలేదు ప్రభావ సహాయం చేయండి ప్రభావ దాన్ని దయచూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావం ఎన్నో పథకాలు ఎన్నో తండ్రి నిన్న ఏర్పాట్లు ప్రభావ చెప్పుకోవటం ఎలా ఉంది అంటే తండ్రి ప్రభా తండ్రి తెలంగాణలో తండ్రి నేను అసలు ఆహారం కొరత ఉండదు అసలు ఎంతో ఆహారం ప్రభా తండ్రి నీళ్ళని ప్రభావం దాచి ఉంచారు చక్కగా కొన్ని లక్షల పొలాలు ప్రభావ ఎకరాల పొలాలు నేను పంట పండిస్తాము అని చెప్పి ఎన్నో రకాలుగా నేను ఆహారం ఇస్తామని ప్రభావం ఎంతో గొప్పగా చెప్పుకున్నా గర్వంతో చెప్పుకున్న మాటలు ప్రభావం నిలబడలేము ప్రభా సహాయం చేయండి ఖమ్మించండి తండ్రి గరవ మాటలు క్షణించామని ప్రార్థిస్తున్నాను గరవ మాటల నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి ఏ విధంగా తండ్రి ఆయన ప్రభా ఈ కోవిడ్ తోటి బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి కొంతకాలానికి ప్రభావిత హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ కోవిడ్ తో సఫర్ అవుతారని చెప్తుంది ప్రభావ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్కి వచ్చేస్తుంది అందరికీ వచ్చేస్తుంది అని చెప్తున్నారు ప్రభా తండ్రి ఆయన ప్రభావం అలాంటి పరిస్థితి ఉన్నారు ప్రభా ఈ రోజు మేము ఎంతో సేఫ్ గా ఉన్నాం లాక్డౌన్ లో ఉన్నాం అని చెప్పి బయటకి పోకుండా అన్ని ఇంట్లోనే తెప్పించుకుంటున్నాం అంటున్నారు ప్రభావి తప్పించుకోని ఒక స్థితిని చెప్పబడుతుంది ప్రభా అయా తండ్రి సహాయం చేయండి అయా తండ్రి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన సెకస్ కోసం ప్రార్థిస్తున్నాం ఓపెన్ చేస్తారని చెప్పారు అయా తండ్రి ఏమైనా ఉద్దేశం నిర్వహిస్తండి చిన్న చిన్న సంఘాలని ప్రభావిస్తండి ఏమైనా వాళ్ళు వాళ్ళు పరిచయం చేసుకున్నట్లుగా ప్రభావత ఇచ్చని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రతి మూ ప్రభా తండ్రి బిడ్డల కోసం నమ్ముతూ ప్రార్థిస్తున్నాం సహాయం చేయమని సమయంలో కోసం ప్రార్థిస్తున్నాం బిడ్డ సఫలవు స్వస్థపత్సానికి ప్రార్థిస్తున్నాం స్వచ్ఛత వ్యూహం నేను చెప్పాను అయ్యాన్ని కోరుకుంటున్న ప్రభావ బిడ్డకి తండ్రి తల్లిదండ్రులకి తండ్రి కాల్సిన విశ్వాసం దయచేయమని ప్రార్థిస్తున్నాం విశ్వాసం అధికమవున్నట్టుగా సహాయం చేయండి చిన్న జీవితంలో ప్రభావం ఉనికి బిడ్డకి సహాయం చేయమని కోసం ప్రార్థిస్తున్న ప్రభావ చిడుకు తండ్రి న్యాయం చేసుకోండి అయ్యాన్ని ప్రార్థిస్తున్న ప్రభావ ఎంతో కాలం నుంచి సఫర్ అవుతున్న ప్రభావ ఎంతో కాలం నుంచి వాళ్ళ చర్యలు చచ్చిపోయింది అయ్యా తండ్రి ఏ రీతిగా ఈ కుటుంబానికి ప్రభావ మీరు తండ్రి తండ్రిని మీరు తండ్రి పట్టుకున్నారు సేవలు అందించారు బాబా తండ్రి ఎంతో గొప్పగా మీరు ఈ కుటుంబానికి ప్రభావం దర్శిస్తూ వస్తున్నందుకు ఎంతో తెలుస్తున్నాం ఈ సేవ మీరు ఆసం చేసుకోండి కుటుంబాన్ని తండ్రి బిడని ప్రభావ కుటుంబాని ప్రభావితం చేసుకోండి ప్రార్థిస్తున్న జీవితంలో ఒక కార్యం చేయని బిడ్డకు మంచి విశ్వాసం ఉంటుంది దాన్ని బట్టి బీడని సిక్కించే పట్ల తను చేస్తున్న కార్యం ఇప్పుడు కార్యం కట్టి మీకు ఎంతో అయితే ఇంకా సమయంలో ప్రభావ తండ్రి తదిలాదరు గారి మనవాడు జాషో కోసం ప్రార్థిస్తున్నా గురించి ప్రభావ ఆపరేషన్ గురించి ప్రార్థిస్తున్నా ప్రభావ తన భాస్కర్ చక్రవర్తి గారు ఏదైతే ట్రై ప్రభావ విషయంలో మీ సహాయం తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం దేశం నెరవేర్చిన తర్వాత దాన్ని సంపూర్ణంగా కార్యం చేయమని ప్రార్థిస్తున్న తర్వాత ఇదో నోటి నోటి నోటి సహాయం చేసేవారికి కాకుండా ప్రభావం వెనకాలన్న ప్రతి ప్రయత్నాన్ని చేసి ప్రభావతండి బిడ్డ సహాయం తెచ్చేయమని సాధిస్తున్నాం నీకు చూపించి నటించమని సాధిస్తున్న ప్రభావం అది కాబట్టి నేను ఇప్పుడు దర్శనం చేసిన నేను బట్టి నీకు ఎంతో వందనాలు నీకే స్థితి తెలుసుకున్నాం వందనాలు తర్వాత ఇప్పుడు దర్శనం బిడ్డను మీరు వాడుకున్నందుకు వందనాలు సిద్ధం తెలుసుకున్న అదే రీతిగా తండ్రి ఆయన బ్రదర్ చంద్రశేఖర్ బట్టి వందనాలు ప్రభా తండ్రి నాసుని బట్టి మీకు వందల స్థులు తెలుస్తున్నాం ప్రభావిని బట్టి బ్రదర్ భాస్కర్ని బట్టి ప్రభా ప్రదర్ చక్రవర్తిని బట్టి బ్రదర్ విజయ్ ని బట్టి బ్రదర్ రవిని బట్టి అలా ప్రభా ప్ర బట్టి వీళ్ళందరిని బట్టి మీకు వందలు తెలుస్తూ ఈ రీతిగా అంటే మీరు ప్రభా మీరు ఒక్కొక్క గుంపుగా చేసి పాదం చేయడానికి ఇచ్చిన కుప్పని బట్టి కొంచెం వందనాలు మీకు ఈ స్థుతి తెలుస్తూ తండ్రి ఆయన రానున్న రోజుల్లో ఏ ఏ సర్వీతికి మాకు ఇస్తున్నారో ఆ సరివీ పొందిన వారే ప్రభా ఆయన మాకు నాకున్న పరిధిలో మేము వాడబించమని సాధిస్తూ మన ప్రధాన కృప సమాధానం నడిపింటూ మనందరికి మరి విశేషంగా మీరు మీరు అంటే మీరు మాట్లాడే పెట్టారు బాహీ కల్ రెండు బీ పర్సన్